్రదర్ స్టార్టింగ్ నేను చేస్తాను కాళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా రికార్డింగ్ స్టార్ట్ చేశారా బ్రదర్ పరిశుద్ధుడ మహోన్నత కృపా కనికరం గల దేవ ఈ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభు జీవం గల జీవాధిపతి అనే దేవ ప్రభు సర్వలోక సృష్టికర్త సర్వోన్నతుడ మా ప్రియ ప్రభులోక తండ్రి నీకే వందనాలు ప్రాభ నీ పాదాలకు వేలాది వందనాలు తండ్రి ప్రభావ ఇది నా గడిచిన కాలమంతా ఈ ప్రభావం మమ్మల్ని కాచి నీ యొక్క రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచిన తండ్రినైనా ఈ దిన క్షణం ప్రభావ మిమ్మల్ని స్థుతించటకునైనా మిమ్మల్ని ఆరాధించటం ఈ స్వరం వింట్లకు మాకు ఇచ్చిన వేలాది వందనాలు కృతజ్ఞతస్తుతులు స్తోత్రములు ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ మీకే చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ ఇటువంటి ఆపదలు లేకుండా ప్రభానైనా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి వందనాలు ప్రభ ఇదిగనా తండ్రి మధ్యాహ్నం కల సమయంలో ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటున్నారు ప్రభా ఇదిగిన తండ్రి ఇక్కడ మేము కూడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ మీటింగ్ లో ప్రభా మీరేనాయన మా మధ్యలో ఉండండి ప్రభా తండ్రి పాటల ద్వారా మీరే మహిమను ఉందండి ప్రభా నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి ప్రభావ మా ప్రార్థనలో ప్రతి ప్రార్థన ఆలోచించుకొని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మీరేనైనా మీటింగ్ అంతట్లోనైనా ఆది అంతమై నడిపించండి ప్రభావ మీరేనైనా పక్కకు రావాల్సిన బిడ్డని మీరు నడిపించండి తండ్రి మీరేనా మీటింగ్ ద్వారా మహిమను ఉందమని నా తండ్రి మాకు మంచి తరుణం అనుగ్రహించినందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగా బంగారం అడగాలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుష్యులను చేశావయ్యా ఈ లోకం ఇచ్చవయ్యా నివెదగీరాలేనని నా కోసం వచ్చావయ్యా మనుష్యులను చేశాడయ్యా ఈ లోకం ఇచ్చాడయ్యా నివెదగీరాలేనని నా కోసం వచ్చాడయ్యా na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యానవుణ్ణి రక్షించి పరలోకమున చేశాడయ్యా పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యానవుణ్ణి రక్షించి పరలోకం నచేచ శిలువను మోసాడయ్యా కన్నీటిని తుడు చాడయ్యా సంతోషం పంచాడయ్యా కోసం వచ్చాడయ్యా కన్నీటిని తుడుచాడయ్యా సంతోషం పంచాడయ్యా నే వెదీరాలేనని న కోసం వచ్చాడయ్యా సయ సయ సయ సయ్య నా సయ నా ఏ స రక్షను తొందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని చాడయ్యా అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని చాడయ్యా ధనవంతునగా మనలు చేయా దరిద్రం ముందాడయ్యా దరి ధనవంతునగా మనలు చేయ దరిద్రం ముందాడయ్యా కన్నీటిని తునిచాడయ్యా సంతోషం పంచాడయ నేవేదీరాళే నీ నోసం వచ్చాడయాయే సయ్యాయ బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా మనుష్యులను చేశాడయ్యా ఈ లోకం ఇచ్చాడయ్యా నెదగీరాలేనని నా కోసం వచ్చాడయ్యా మనుష్యులను చేశాడయ్యా ఈ లోకం నిచ్చాడయ్యా నిదగీరాలేనని న కోసం వచ్చాడయ న్యానం ఏ నీవం ఏసయ నా ఏసయ నవం ఏసయ నాణం ఏసయ జీవం ఏ సయ్యా న్యానం ఏ సయ్యా నర్వం ఏ సయ్యా బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా లోకం ఇచ్చావయ్యా నిదకీరాలేనని న కోసం వచ్చావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకం విచ్చావయ్యా నివెదీరాలేనని సంతోష న కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచవయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యాలేనని నా కోసం వచ్చే థ్యాంక్ యూ బ్రదర్ యూ సిర్ నా జీవం నీ కృపాలు దాచితివే నా జీవం నీకృపల దాచితివే నా జీవిత కాళమంత ప్రభువాణీ వే నాశ్రయం నా శ్రయం నావం కృపలో దాచితివే నా జీవితకాలమంత ప్రభువా నివే నాశ్రయం నాశ్రయం జీవం నికృపల దాచీతివే పాప పువ బిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పాప పువూ బిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పావురమువే నిసన్ని జీవిం పపిలచితి పావురమువలే నిధిలో జీవిం పపిలచితి నీవం నికృపలచితి నా జీవిత కాలమంత ప్రభువాణీ వేనాశ్రయం జీవం నికృపల దాచితివే నా జీవితకాలమంత ప్రభువాణీ వేనాశ్రయం జీవం నికృపల దాచితి వే ఐ గుప్తు వీడెచ్చిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చి ఐ గుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చేని నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చేని నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చేని నా జీవం నికృపల దాచితివే నా జీవితకాలమంత ప్రభువాణీ వే నాశ్రయం జీవం నికృపల దచితివే నా జీవితకాలమంత ప్రభువా ని వే నా జీవం నికృపల దాచితివి కానాను యాత్రలో యోధాను అలలచే కలత చెంది తినే కానాను యాత్రలో యోధాను అలలచే కలత చెంది తినే కాపరివైన నీవు దాయించు అగ్నిగా నా ముందు నడచితివి కాపరివైన నీవు దాయించు అగ్నిగా నా ముందు మందునడీవీ నా జీవం నికృపల దాచితివీ నా జీవిత కాలమంత ప్రభువాని వేనాశ్రయం జీవం నికృపల దాచితివీ నా జీవిత కాలమంత ప్రభువాని వేనా నాస్త్రయం నా జీవం నీకృపల దాచీవీ వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టు పుట్టించేనే వాక్యమయున్న నీసవాసము నాకు ధైర్యము పుట్టించేనే నా జీవం నీకృపలో దాచితివి నా జీవిత కాలమంత ప్రభువాని వే నాశ్రయం నాశ్రయం నా జీవం నీకృపలో దాచితివి నా కాలమంతా ప్రభువా నీ వేనాశ్రయం జీవం నికృపల దాచితివీ స్తులా మధ్యలో నివసించు వాడా స్తు పాత్రుడా స్థుతుల మధ్యలో నివసించువాడా స్థుతికి పాత్రుడా స్తియా గముగా నిసే నేను ప్రాణార్పణ చేతునే స్ముగా నిసే వాళ్ళ నేను ప్రాణార్పణ చేతునే నా జీవం నికృపలో దాచితివి నా జీవం నికృపలో దాచితివి జీవిత కాళమంత ప్రభువానీ వేనాశ్రయం నాశ్రయం నా జీవం నీకృపల దాచితివీ నా జీవిత కాళమంత ప్రభువాణీ వేనాశ్రయం నాశ్రయం నాశ్రయం హ్యాంక్ యూ ఫర్ సుధర బ్రదర్ ప్రైజ్ థ్యాంక్ యూ బ్రదర్ చిన్న ప్రేర్ చేసుకుని మనం బాగ్యంలోకి వెళ్ళిపోవాలి పరిశుద్ధ మహోన్నత డాక్టర్ పక్కనికి రంగల దేవ ఏసానికి వందలు ప్రభావ ఏమన్నా నా తండ్రినైనా నా తల్లి మీ వాక్యాన్ని మేము గానించబోతుండగా ప్రభావ మీరే సహాయకులు ఉండండి ప్రభావ నా తండ్రి ప్రభావం నా చిత్రంలో నా తలంపులు కొట్టువంటి నా తండ్రి మీరేనైనా వాక ద్వారా మాట్లాడండి ప్రభావ ఈ వాక్యం నుంచి ప్రభావం మేము ఏం నేర్చుకోవాలో అది తెలుసుకున్న ప్రభావం నా తండ్రి మేము ఆచరణలో పెట్టుకోవాలి ప్రభావం అయినా కాకుండా ప్రభావ పాటించ వారమే దాన్ని ప్రభానీకులకు చెప్పే వారమే ఉండాలి ప్రభావం మీరే సహాయకులు ఉండండి ప్రభావ మీరేనైనా మీ ఆత్మ మీకు ఆత్మ సహాయమ దయచేసి ప్రభావం ఈ మధ్యాహ్న కాలంలో మీరే నాతో మీరే మాతో మాట్లాడమని యశ పరిశుద్ధ నమ్మం ప్రార్థన సమర్థ అందరికి ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రభు ఇస్తు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు ఈ రోజు మనం బైబుల్ నుంచి కొన్ని వచనాలు కొన్ని సందర్భాలని పరిశీలించుకుందాము సందర్భాలు ఏంటి మూడు సందర్భాలు ఉన్నాయి మూడు సందర్భాలు ఈ రోజు మనం చూద్దాం మూడు సందర్భాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో చెప్పబడ్డాయి కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఒకటే ఒకటే విషము అక్కడ ఉంటది కాకపోతే అక్కడ ముగ్గురు వేరు పాత్రలు ఉంటాయి మూడు మూడు సందర్భాలు ఉంటాయి కానీ మూడు సందర్భాల్లో కూడా మనం ఒకటే కామన్ పాయింట్ చూస్తూ ఉంటాం అది ఏందనేది మనం చూస్తూ ఉంటాం మనం ఒక్కోసారి ఆలోచ ఒక సిచువేషన్స్ లో మనం ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఉంటాం ఎటు పోవాలో అర్థం కాదు ఎటు చూసినా కూడా దారి కనిపించదు ఎటు పోవాలన్నా కానీ ఎటు చూసినా కూడా కొన్ని కొన్నిసార్లు అయితే మరణమే కనిపిస్తుంటుంది ఎటు పోవాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అట్లా మెంటల్ సిచువేషన్లో ఉండి కృంగిపోతూ ఉంటాము అల్లాడిపోతూ ఉంటాము ఈ ఎటు పోయినా సరే మార్గ ఈ మార్గం లేదు ఎటు పోవాలన్నా కానీ మార్గం కనిపించట్లేదు అన్న ఒక సిచువేషన్లో మనం ఉండిపోతాం అలాంటప్పుడు మనం ఏం చేయాలా అది ఈ అలాంటి సిచువేషన్ మనం ఒకటి చూద్దాము ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మనం చాలా సార్లు భయపడతా ఉంటాం మన శత్రువులను చూసి కానీ ఏదన్నా ఒక అపాయం వస్తుంది అని మనం భయపడతా ఉంటాం ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మన శత్రువులు ఒక మంది ఉండొచ్చు లేకపోతే మన ఆఫీస్ లోనే మన సేవా జీవితంలోనే కానీ ఎక్కడైనా కానీ మన శత్రువులనే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా నీ మీద ఒకసారి వస్తున్నారు అనుకోండి మనం ఇటువంటి సిచువేషన్ చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం మనం నేను కూడా చాలా ఫేస్ చేశాను వాళ్ళంతా కలిపి ఒకేసారి నీ మీదకి వస్తూ ఉంటారు అప్పుడు మనకేంటంటే నువ్వు ఒక్కడే ఉంటావు అప్పుడు ఆ టైంలో నువ్వు ఒక్కడే కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా నీకంటే బల బహుబలవంతులు బహు భయంకరమైన వాళ్ళు నిన్న తలుచుకుంటే ఏమైనా చేయగలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు నీ మీదకి వస్తున్నప్పుడు మనం భయపడతా ఉంటాం మన మనకి కొద్దిగా ఆందోళన ఉంటుంది ఎట్లా చేయాలి చాలా అంతమంది వస్తున్నారు నాతోనే అవుతుందో కాదు నువ్వు ఏం చేయాలి వాళ్ళందరినీ నాతోని కాదేమో అని ఇటువంటి సిచ్యువేషన్లు కూడా మన జీవితంలో చాలానే వచ్చి ఉంటాయి నా జీవితంలో కూడా వచ్చినాయి అప్పుడు నేను ఏం ఎప్పుడైతే నాకు వాక్యం తెలియదు కాబట్టి నేను యథావిధిగానే ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం నేను ఆ దృష్టిగా ఉండను ఎందుకంటే ఈ వాక్యం నాతో నా రీతిగా మాట్లాడిందనమాట ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు ఆ సిచ్యువేషన్ ఒకటి మనం చూద్దాము తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక దేవుని బిడ్డ దేవుని చిత్తానికి జైవుతో మాట్లాడే ఒక ప్రవక్త ఆయన చిత్తానికే వ్యతిరేకంగా పోతున్నప్పుడు ప్రతి సన్నివేశము ఇప్పుడు మనకైనా కానీ ఒక అప్పుడప్పుడు ప్రతిదీ కూడా మనకు అడ్డం తిరుగుతూ ఉంటాం మన ఒక పని మీద బయలుదేరుతూ ఉంటాం ఏదైనా ఒక పని చేయాలనుకో లేకపోతే ఏదో ఒక కార్యం చేయడానికి మనం స్టార్ట్ అవుతాం అనుకోండి ఇంటి నుంచే ఇంటి నుంచే కదా ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేయాలని మనం అనుకున్నప్పుడు దాని ప్రతి ఇది కూడా మనకి వ్యతిరేకంగా ఉంటుంది నువ్వు ఏది పట్టుకున్నావు నీకు ఆపోజిట్ గానే జరుగుతూ ఉంటుంది ఏది కూడా నీకు సహకరించదన్నమాట సిచ్యువేషన్స్ ప్రతి చోట అడ్డంకులు తగుతూ ఉంటాయి ప్రతి చోట ఇరుకులు తగులుతూ ఉంటాయి ఏదో ఒక అడ్డం వచ్చేసి ఆ పని ఆగిపోతా ఉంటుంది అప్పుడు మనం అనుకుంటాం అది ఏం చేయాలి ఎందుకు ఇది ఎట్లా అడ్డం పడుతుందని నిస్పృహలో కొన్ని కొన్నిసార్లు ఆపేస్తా ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అది ఎట్లయినా సరే చేయాలని చెప్పేసి అట్లనే ముందు పోతా ఉంటాం ఇన్ని అడ్డంకులు తగిన ఇసుమంటప్పుడు మనం ఆలోచించుకోవాలి ఎందుకు ఇది అరిత అడ్డం అడ్డాలు వస్తా ఉన్నాయి ఎందుకు ఈ పని సక్సెస్ అవ్వట్లేదు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అది ఇటుమంటి సిచువేషన్స్ ఈ మూడు సిచువేషన్స్ మనకు ఎదురైనప్పుడు ఇక్కడ ఏం జరిగింది మన బైబిల్లోకి మూడు సన్నివేశాలు మనం చూద్దాము ఆ మూడు సన్నివేశాల్లో ఏం జరిగింది అనేది మనం పరిశీలించుకున్నాం ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలము ఆదికాండము ఫస్ట్ది ఆదికాండము ఇరవై అధ్యాయము ఆదికాండం ఇరవై అధ్యాయము పదిహేడవ వచనం ఆదికాండం ఇరవై అధ్యాయం పదిహేడవ వచనము ఇక్కడ మన తెలుసు హాగరు అబ్రహాము ఆమె సారా యొక్క దాసి అనమాట ఐగుప్తురాలు ఐగుప్తుల నుంచి ఒక దాసి ఆమెకు సారాకి పిల్లలు పుట్టకపోతే ఈమెను భారీగా చేస్తుంది హాగర్ అనామని తర్వాత దేవుడు సారాని దీవించి ఇసాక్ నిచ్చినప్పుడు అక్కడ ఏదో చిన్న గొడవ వచ్చిందని చెప్పేసి ఈయన పుట్టిన ఇస్మాయిల్ అని పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇసాక్ ని హేళన చేస్తే ఆమె చూసి సారా చూసి ఓర్వలేక ఆమెను పంపించే ఆమె బిడ్డంతో అని చెప్పేసి బయట గెట్టామని అబ్రహాంతో ఇది మనందరికీ తెలుసు ఈ సిచ్యువేషన్ అంతా అప్పుడు అబ్రహాము ఏం చేస్తారు ఆమె దేవుని దగ్గర మొర పెడితే దేవుడు ఏం చేస్తాడు నువ్వు ఆమె చెప్పినట్టే చేయము నేను ఆమెను తోడ ఉంటాను అతన్ని గొప్ప జనంగా చేస్తాన్ని వాగ్దానిస్తే అబ్రహాం అప్పుడు ఏం చేస్తాడు మనకి అబ్రహాము పద్నాలుగవ వచనము చూద్దాం ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో అధికండము పద్నాలుగవ వచనము అప్పుడు ఆదు అబ్రహాం ఏం చేస్తాడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాములు లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేయశ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను చూడండి అబ్రహాం ఏం చేశాడు కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చాడు నీళ్లు ఇచ్చాడు ఆమెకి ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కదా ఎడారిలో వెళ్తా ఉంది అని చెప్పేసి ఆహార ఆహారం పదార్థాలు నీడు అవన్నీ ఇచ్చాడు కొంత సపోర్ట్ కోసం అని చెప్పేసి అవి తీసుకున్నామ వాటిని భుజం మీద పెట్టుకుని ఆ బేర్ష అారణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది వెళ్ళిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత తిత్తిలో పదిహేనో వచనంలో ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను ఆమె అరణ్యంలో పోతా ఉంది ఆయన తీసుకొచ్చిన ఆహార పదార్థాలు అయిపోయినాయి పిల్లవాడు నా తెలిసి ఆకలవుతుండొచ్చి బాధపడుతున్నాడు అక్కడ ఏ ఆహారము లేదు నీళ్ళు అయిపోయినాయి అన్ని అప్పుడు ఆమె పిల్లోని చూసి బహు దుఃఖంగా ఏడుస్తుంది ఎలుగెత్తే ఏడుస్తుంది ఒక పొద కింద పడేసింది పడేసి ఈ పిల్లడిని చావు నేను చూడలేను ఈ టైంలో నేను ఎటు వెళ్ళలేను అని చెప్పి అనుకొని ఆమె ఏం ఆ పిల్లవాడిని అక్కడ పడేసి ఆ దూరంగా పోయి ఏడుస్తా ఉంది అంటే ఆమెకి ఎటు పోవాలా అర్థం కాలేదు అక్కడ చేతులు ఏమో ఏమీ లేదు అక్కడ ఆమె ఆమె చేతిలో ఏం లేదు కానీ తీసుకొచ్చినవన్న అయిపోయినాయి ఇప్పుడు ఎటు పోవాలా అర్థం కావట్లేదు ఎటుబోదాం అటు ఇటు తిరుగుతా ఉంది ఎటు పోలా అర్థం కాక ఎటు పోదామన్నా మార్గం కనిపించట్లేదు చుట్టూ చూస్తే ఏమీ లేవు పిల్లోడేడేమో చాలా సీరియస్ సిచువేషన్ లో ఉన్నాడు ఇంకా ఏం చేస్తా ఉంది ఇక తట్టుకోలేక బాధని పిల్లలను ఒక చిట్టు కింద పడేసేసి ఓ పెద్దగా ఏడుస్తా ఉంది అప్పుడు ఏడుస్తుంటే ఏమైందంటే పదిహేడవ వచనంలో దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు ఆ దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి భయపడకుము ఆ చిన్నవాడు దేవుడు వాని స్వరము వినియున్నాడు ఇక్కడ ఒక దూత వచ్చింది పై నుంచి ఆకాశం నుంచి వచ్చింది పిలుస్తుంది ఆగర్ను ఎందుకు ఏడుస్తున్నావు అని ఇక్కడ దేవుడు ఆ చిన్నవాణి మొర విన్నాడు హాగరికి దేవుడు కూడా తెలియదు హాగర్కు దేవుని గురించి తెలియదు కాబట్టి ఆమె ఏం చేస్తా ఉంది ఎటుబోలు అర్థం కాక అటు ఇటు తిరుగుతా ఉంది పెనుగులు అటు ఇటు ఏడుస్తా ఉంది కానీ దేవుని ఆశ్రయించలేదు దేవుని మొరపెట్టలేదు ఆమె తెలియదు దేవుని గురించి కానీ దేవుడు ఎవరు మొర విన్నాడు చిన్నవాణి మొరవిన్నాడు చిన్నవాణి మొర విని ఆమెకు ఆ చిన్నవాణి గురించి ఎందుకంటే ఆ బిడ్డ కూడా దేవుని ఆ వర్ధనం పొందుకున్న బిడ్డనే కదా ఆ అదంతోనే ఆయన అబ్రహంతోనే చెప్తాడు దేవుడు ఈ బిడ్డను గొప్ప జనంగా చేస్తానని చెప్పేసి కాబట్టి ఆయన ఆ చిన్నవారి ఆ చిన్నవారి ఆ చిన్నపిల్లని మొర విని ఆమెకు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరం విని ఉన్నాడు ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరం ఆ పిల్లని స్వరం దేవుడు విన్నాడు అప్పుడు ఏం చేసి అప్పుడు ఏం అప్పుడు ఏం చెప్తున్నాడంటే నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తే నీ చేత పట్టుకును వాని గొప్ప జనంగా చేసేదని ఆమెతో చెప్పాను ఇక్కడ పంతొమ్మిదో వచనం చూస్తే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఇక్కడ చూడండి దేవుడు ఆమె కన్నులు తెరిచాడంట కన్నులు తెరిచి తమకు ఏం కనిపించాయి నీళ్లు కనిపించినాయి నీళ్లు కనిపించి ఆ నీళ్లు కనిపిస్తే ఆమె ఏం చేస్తుంది సమృద్ధిలో తీసుకుంటుంది ఆ తిథిలోకి అంటే ఆమె అక్కడే తిరుగుతా ఉంది కదా ఆమె ఎందుకు కనిపించలేదు నీళ్లు అంటే అప్పుడుదాకా అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా కన్నులు తెరిచానని చెప్తున్నాడు అంటే ఆమె అప్పుడు దాకా చూడట్లేదని చూడకుండా అంత దూరం నుంచి ఎట్లా నడుచుకుంటూ వస్తుంది కాబట్టి ఇవి ఈ శారీరకమైన కళ్ళు కాదు ఆయన మన ఆత్మీయ నేత్రాలు ఆమెకి ఆ రోజు తెరిచినాడు ఎందుకంటే ఆమె అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఏం కనిపించలేదు ఆమెకి కానీ దేవుడు తన ఆమె నేత్రాలు విప్పినప్పుడు ఆమెకి జీవం కనిపించింది నీళ్లు కనిపించినాయి అక్కడ ఆ రోజు దేవుడు ఆయన మొర వినకుండా మామూలుగా మనం మామూలుగా ఆలోచిస్తే దేవుడు మొర వినకుండా ఆమె మరణంలోకి వెళ్ళిపోయేది కానీ దేవుడు ఆ చిన్నపిల్లవాన్ని మొర ఆలకించి ఆమె కన్నులు ఆత్మీనేత్రాలు విప్పినప్పుడు ఆమెకి నీళ్లు కనపడ్డాయి అప్పటిదాకా ఆమెకి నీళ్లు కనపడలేదు అప్పటిదాకా అక్కడక్కడే దిగుతుంది అక్కడే ఉంది ఎటుబాలో అర్థం కాని మార్గం ప్లేస్ లోనే ఉంది దేవుడు ఎప్పుడైతే ఆమె కన్నులు తెరిచాడో ఆమె నీళ్లను చూడగలిగింది మనం కూడా ఇటు సిచ్యువేషన్స్ లోనే ఉంటాం అప్పుడప్పుడు ఏం చేయాలి అర్థం కాదు ఎటు బావాలో అర్థం కాదు అలాంటప్పుడు మనం ఏం చేయాలా దేవునికి మొర దేవునికి మొర ఆ రోజు ఆ చిన్నపిల్లవాని మొర విన్నాడు దేవుడు అంటే చిన్నపిల్లవాని మొర అంటే దేవునికి మనకు తెలుసు కదా దేవునికి దేవునికి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం మనకి కొత్త నిబంధనలు కూడా ఎన్నో దేవుడు చాలా సార్లు చెప్పుకుంటాడు మనం చిన్నపిల్లవాని మనస్ కులై ఉండాలని చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఎన్నోసార్లు చెప్పుంటాడు అంటే చిన్నపిల్లలు ఏదైతే ఉంటారు ఎటువంటి కల్మషం ఉండదు ఎటువంటి ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు ఎటువంటి బా వాళ్ళు ఇటువంటి ఇటువంటి లోకం మీద శరీరం మీద ఆశ కానీ వేటి మీద కూడా ఏముండదు కల్మషం లేకుండా ఉంటారు అనమాట హృదయపూర్వ హృదయ శుద్ధి గల వరకు ఉంటారు చిన్నపిల్లలు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అదే హృదయం అంటే ఆ చిన్నపిల్లవాన్ని మొరవిని దేవుడు ఆగర కనులు విప్పినాడు అదే రీతిగా మనం కూడా ఈరోజు చిన్నపిల్లల వంటి మనస్కుల ఉండి ఉంటే మనం అసలాంటి సిచువేషన్ కూడా వెళ్తా ఉంటే దేవుని ఖచ్చితంగా మనం ప్రార్థించాలా దేవ ఇటువంటి సిచువేషన్ నేను ఏం చేయాలని చెప్తే ఆయననే మార్గం చూపిస్తాడు ఆ రోజు ఆమెకు కూడా మార్గం కనిపియాలి అక్కడ కానీ దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమెకు మార్గం కనిపించింది ఆమె నీళ్లు చూసింది అటుని సమృద్ధిగా తీసుకుంటుంది ఆమె మార్గంలో ఆమె వెళ్ళిపోయింది మనకు తెలుసా ఇస్మాయిల్ ఈ రోజు వేరే గొప్ప జనంగా ఉన్నారు అదే రీతిగా మనం కూడా ఉండాలి మనం కూడా దేవుడిని ప్రతి విషయంలో ఆధారపడాలా ఎందుకంటే మనకు అర్థం కాదు ఈ శరీరక కళ్ళకి ఏం తెలియదు ఈ లోకం తప్ప ఏం కనపడదు మన ఈ శరీరక కళ్ళకి ఈ లోకాన్ని మించి మనం చూడగలగాల మనం అంత అలవాటు చేసుకోవాలి ఆ సిచువేషన్ మనకి ఎటు మార్గం కనిపితే మనం దేవుడిని మొరపెట్టినప్పుడు ఆయన మార్గం చూపిస్తాడు ఎందుకంటే ఆయననే చెప్తున్నాడు కదా నేనే మార్గమును జీవమును సత్యమును ఆయననే మార్గం ఆయన ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు మనం ఎప్పుడైతే ఆమె దేవుడు కన్నులు తెరిచి ఆత్మీయతలు చూసినా ఆమె జీవం చూసింది అదే రీతిగా మనం కూడా చూడాలా ఈ శరీర ఈ శరీర కన్నులతో చూస్తే మనకి ఏది కనపడదు అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఈ వాక్యం ఇస్మంటిదేవి మళ్ళీ ఇంకొక మనకి రెండవ రాజుల గ్రంథము ఇలాంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది రెండవ రాజుల గ్రంథం రెండవ రాజులు ఆరో అధ్యాయం రెండవ రాజులు ఆరో అధ్యాయం ఇక్కడ మనం అంతా పరిశీలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మొత్తము సిరియా రాజు సిరియా రాజు తెలుసు మనకి ఇస్రాయిల్ కి వ్యతిరేకంగానే ఉంటాడు ఆయన ఏం చేస్తాడు సిరియా రాజు ఆ ఇస్రాయిల్ మీదకి పన్నాగం అనుతాడు ఒక యుద్ధం చేయాలని అనుకుంటాడు మనసులో మనసులు అనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళాడు దొంగ దెబ్బ తీయాలని మనుషులు అనుకుంటాడు దొంగ దెబ్బ తీయాలని అనుకుని ఒక ప్లేస్ లో ఒక ప్రదేశంలో కొంతమంది తన సైనికుల్ని పెడతాడు ఇస్రాయల్ని దెబ్బ తీయాలని చెప్పేసి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది ఎలిషాకి తెలుస్తుంది ఎలిషా ప్రవక్తకి తెలుస్తుంది ఎలిషా ప్రవక్తకి తెలిసినప్పుడు ఆయన పోయి ఇస్రాయల్ రాజుకి సమాచారం ఇస్తాడు పలానా చోటికి వెళ్ళొద్దు అక్కడ సిరియా రాజు మీకు కోసం కొంతమంది సైనికులు పెట్టారు మీరు అక్కడికి వెళ్తే చనిపోతారు అని చెప్పేసి చెప్తాడనమాట చెప్పినప్పుడు ఆ ఇస్రాయల్ రాజు అనేది అక్కడికి మనుషుల్ని పంపియడు అప్పుడు సిరియా రాజు టెన్షన్ పడతా ఎందుకు ఇట్లా జరిగింది మనలోనే ఎవరో కోవర్ట్లు ఉన్నారు మనలోనే ఎవరో మనలోనే ఎవరో ఉన్నారు వాళ్ళకి ఇస్రాయల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో చెప్పి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేస్తా ఉంటే ఎవరో కథను చెప్తాడనమాట ఏమని చెప్తారంటే నువ్వు అంత ఆలోచించక్కర్లేదు అక్కడ ఎలిష్ ప్రవక్త ఉన్నాడు ఆ ఇలీషా ప్రవక్త నువ్వు ఇక్కడ ఏం చేసినా సరే వాళ్ళ దేవుడు ఆయన చూపించేస్తా ఉంటాడని ఆయన ఎక్కడున్నా సరే నువ్వు చెప్పి నువ్వు చేసేవని చూడగలుగుతాడు ఆయన చెప్తే అప్పుడు ఇస్రాయెల్ రాజు ఆయన సిరియా రాజు ఏం చేస్తాడు ఒక గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు ఇలిషా మీదకి ఇలిషా మీదకి గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు చాలా పెద్ద గుర్ర ప్రభుత్వం ఇక్కడ మనం ఎక్కడ చూస్తామంటే ఆ రెండో రాజుల గ్రంథంలోనే ఆరో వచనంలో కాబట్టి రాజు అచ్చటికి ఆ రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో పద్నాలుగో వచనము కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకునగా చూడండి ఆయన రాజు సిరియరాజు ఏం చేశాడు గుర్రములు రథాలు గొప్ప సైన్యం అంటే ఎంతో మంది సైన్యులు ఒక్క ప్రవక్తను పట్టుకోవడానికి పంపించాడు చాలా మంది ఈ చాలా మంది సైనికులను పంపించాడు సైన్యాన్ని పంపించాడు వాళ్ళు వచ్చి ఏం చేశారు ఆయనని ఆయన మధ్యలో వీళ్ళంతా చుట్టుముట్టేశారు మనం ఇక్కడ కూడా ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఎట్లా ఏషియా ప్రవక్త ఆ సిరియరాజు చేసి ఆ పన్నాగం పండింది ఎట్లా తెలుసుకోగలిగింది ఈయన పోయి చూడలేదు అక్కడ వినను లేదు కానీ ఎట్లా తెలుసుకోగలిగిండు ఆయన ఇలీషా ప్రవక్త దేవుడు చూపించాడు ఆయన కదా దేవుడే కదా ఆయన ప్రవత్త చాలా గొప్ప ప్రవక్త కదా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రవర్తన మన ఈ ఆ దేవుడు చూపించినాడు ఆయన ఎట్లా ఆ సంభాషణ మొత్తం ప్లేస్ తో సహా దేవుడు చూపించాడు ఆయన ఆ కండ్లకి ఆయన కనులకి దేవుడే చూపించాడు ఆయన చూపిపోతే ఆ అనంతరం కదా ఇది కూడా మనం ఒక ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక ప్రమాదం మన దగ్గరికి రాబోతుంది అనేది ఆయన ముందుగానే ఇలీషా ప్రవక్తకి చూపించేశాడు చూపించేసి అది ఆ రాజుకు తెలియజేసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు ఆయన దేవునితో ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసుకోగలిగిండు కానీ దేవునితో ఆయన ఆత్మీనేతాల రీతి ఉన్నాయి ఆయన ఆ రీతిలో జ్ఞానం దేవునితో సంబంధం కలిగిన్నాడు కాబట్టి దేవుడు చూపించిండు అదే విషయం తీసుకెళ్ళి ఇస్రాయల్ రాజు చెప్తే వాళ్ళు అక్కడ సేఫ్ గా బయటపడ్డారు వాళ్ళ పన్నాగం ఫెయిల్ అయిపోయింది కానీ శరీరకంగా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి భయపడుతున్నాడు ఈ సైన్యాన్ని చూసేసి ఎక్కడ ఉంటే వచనంలోనే అక్కడ ఎలీషాకి పనివాడు అనమాట ఈయన పనివాడు ఆ పనివాడు ఏం చెప్తున్నాడంటే చూడండి రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయంలోనే పదిహేనో వచనంలో దైవ జనుడైన అతని పనివాడు పెందల లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఆయన పొద్దునే లేచినాడు ఆ పనివాడు ఇలిషా ఇలిషా ప్రవర్త యొక్క పనివాడు పొద్దునే లేచి బయటకు వస్తే ఏం కనిపించినాయంటే గుర్రాలు రథాలు సైన్యము అంతా పట్టణం చుట్టుకొని కనపడి ఆయన ఏం చేశాడు కనపడినప్పుడు ఆయన ఏం చేశాడు అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడ మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా చూడండి ఆయన భయపడుతున్నాడు ఆ సైన్యాన్ని చూసేసి సైన్యాన్ని చూసి భయపడేమంటున్నాడు అయ్యో వెళ్ళిన వాడు మనం ఏం చేయాలి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి చెప్తా ఉన్నాడు భయపడిపోయినాడు భయపడిపోయిన తర్వాత పదహార వచనంలో చూడండి ఏమంట ఏమనుందంటే అప్పుడు ఎలిషా ప్రవక్త చెప్తున్నాడా అతని పని భయపడవద్దు మన పక్షంలో వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి చూడండి ఆయన ఏమంటున్నాడు ఎలిషా ప్రవక్త నువ్వు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పారు ఆయన కనిపించలేదు వాళ్ళు మన పక్షంలో ఇంకెవరు ఉన్నారాడా వాళ్ళిద్దరు ఉన్నారు ఇక చుట్టూ సైన్యాలు అవే ఉన్నాయి గుర్రాలు రథాలు ఉన్నాయి ఇంకా ఇంకెవరు ఉన్నారు వాళ్ళ చుట్టూ ఇంకెవరు లేరు కదా కానీ ఆయన ఇలీష ప్రవృక్తి అట్లా చెప్తున్నాడు భయపడు మన పక్షంలో ఉన్న వారికింటే అధికలు అయి ఉన్నారని చెప్పి ఈయన చూసినప్పుడు ఓన్లీ సైన్యాలు గుర్రాలు రథాలు మాత్రమే కనపడ్డాయి కానీ వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారో ఆయన కనిపించలేదు ఆయన భయపడ్డాడు ఆ సిచువేషన్ చూసినాడు కానీ ఇలీష ప్రవృత్తి ఏమని చెప్తున్నాడు ఆయన ధైర్యం చెప్తున్నాడు మన పక్షంలో ఉన్నవారు వారి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్తా ఉన్నాడు తర్వాత పదిహేడో వచనంలో చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇలీషా ప్రవర్తి దేవుడు యహోవా వీడు చూచు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఇలిషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాణి కండ్లను తెరవ చేశాను కనుక వాడు చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండు చూచెను చూడండి హెల్లిగా ఆయన ఇలిషా ప్రవక్త ప్రార్థన చేస్త ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసి ఆ పనివాణి కండ్లను విప్పమని చెప్తున్నాడు అంటే అప్పటిదాకా ఆయన చూడట్లేదని కాదు కదా ఆయన ఆత్మీయలు ఎట్లా విప్పమని చెప్పినప్పుడు ఆయనకి ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి చూడండి అగ్ని ఎలిష చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంటట చూసి పర్వతం చుట్టూ అగ్ని అగ్ని ఉందంట గుర్రములు ఉన్నాయంట రథాలు ఉన్నాయంట నిండి ఉన్నాయంట ఇంకా మరి ఫస్ట్ ఎందుకు చూడలేకపోయినాడు ఈయన ఎలిష ప్రాప్త చూస్తున్నాడు కదా కానీ ఈయన చూడలేకపోతున్నాడు భయపడుతున్నాడు ఇంకా చూసేసి ఇదే మన జీవితంలో మనం మనం అలవాటు అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి మనం ఎందుకంటే మనం ప్రతి చిన్న భయపడుతుంటాం ప్రతి కూడా ఏదేదో జరుగుతుందని ఎంతో మంది ఉన్నారని అట్లా భయపడుతుంటాం కానీ ఇక్కడ అదే సిచువేషన్ ఎలీషా ప్రతికి వచ్చినప్పుడు ఆయన భయపడలే కానీ అక్కడ పనివాడు భయపడ్డాడు పని వాణ్ణి కళ్ళు దేవుడు తెరిచాడు తెరిచినప్పుడు ఆయన అది మాత్రమే కాదు ఇంకా చాలా చూస్తా ఉన్నాడు ఇక్కడ గుర్రాలు చూశాడు రథాలు చూశాడు అగ్ని వారందరి చుట్టూ నిండి ఉండటం చూచను ఫస్ట్ ఆయన చూడలేకపోయినాడు ఈ అన్ని దేవుడు ఆత్మీనేతలు విప్పినప్పుడు మాత్రమే ఆయన కండ్లను తిరివ చేసినప్పుడు మా తెరిచినప్పుడు మాత్రమే ఆయనకి గుర్రాలు రథాలు ఇవన్నీ కనపడ్డాయి అప్పటి వరకు ఆ యొక్క సిరిరాజు పంపించిన సైన్యం తప్ప ఇంకేమి కనపడలేదు అతని పక్షమన ఆల్రెడీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆయన వాళ్ళు వాళ్ళని చూసుకుంటారని చెప్పేసి ఆయనకు తెలియదు కాబట్టి మనం కూడా భయపడకూడదు ఎందుకంటే మనం దేవుని మార్గంలో వెళ్ళినా కానీ మనం కరెక్ట్ గా సరైన విధానంలో వెళ్తున్నా కానీ అపవాది ఏం చేస్తాడు సైన్యాన్ని మనల్ని అడ్డగించడానికి వాడు ఏదో రీతి ఏదో ఒక రీతి చేస్తానే ఉంటాడు మనల్ని అడ్డగించాలని చూస్తాడు మన మీదకి రావాలని చూస్తాడు మనం ఏం చేయాలప్పుడు మనం భయపడకూడదు ఎందుకంటే అతని పక్క ఉన్న కన్నా కూడా మన పక్షాలు ఉన్న చాలా ఎక్కువ మంది ఉంటారు మనం గ్రహించలేకపో మనం గ్రహించలేకపోవచ్చు కానీ ఉంటారు ఆ రోజు ఆ పని వాడు గ్రహించలేనంత మాత్రానే వాళ్ళు లేరని కాదు కదా ఇలిశ ప్రవక్త చూస్తున్నాడు వాళ్ళని మనం ఈ రోజు చూడలేకపోవచ్చు కానీ మన సైడ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనం చూడాలి అంటే మనకి ఎవరు ఓపెన్ చేయాలి మన ఆత్మీయత నేత్రాలు ఎవరు విప్పాలా దేవుడే విప్పాల ఇక్కడ ఇంతకు ముందు హాగర్ సిచ్యువేషన్ కూడా ఆమె కన్నులు ఎవరు విప్పారు దేవుడే విప్పాడు ఇక్కడ కూడా ఇక్కడెవరు ఇప్పారు దేవుడే విప్పుతున్నాడు ఎవరు ప్రార్థన చేస్తే అక్కడ చిన్నవాని మొర దేవుడు ఆమె కళ్ళు విప్పాడు జీ నీళ్ళు చూపించాడు ఆమెకి జీవజలం చూపించాడు ఇక్కడ ఎవరు ప్రార్థన విని దేవుడు ఆ యొక్క పని కళ్ళు తెరుస్తున్నాడు ఎలిషా ప్రవక్త దేవుని ఇక్కడ వాళ్ళు దేవుని బిడ్డ అంటే దేవుని ఒక మార్గంలో నడుచుకుని దేవునికి సన్నిహితంగా ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆ పనివాని కళ్ళు విప్పినాడు కానీ ఈయన ఆల్రెడీ చూస్తున్నాడు అది ఇలీష ప్రవర్తన ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే ఆయన దేవుని మార్గంలో ఉన్నాడు ఆయన దేవునితో సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆయన చూడగలిగినప్పుడు మనం ఎందుకు చూడలేము ఆ రోజు ఈ రోజు ఉన్న ఒకటే కదా ఈ రోజు కూడా మన చుట్టూ జరుగుతూ ఉంటుంది కానీ మనం చూడలేకపోతున్నాం మీరు చూడగలుగుతున్నారు నాకు తెలియదు నేనైతే చూడలేదు నేను చూడలేకపోతున్నాను అబద్ధం ఏం నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఈ వాక్యాన్ని దేవుని అడుగుతా ఉన్నా ప్రతిరోజు అనికి మొరపెట్టాలా మనకి మనం భయమైతు భయమై ఉండొచ్చు కానీ నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఆయనకి మొరపెట్టాలా ఆయన ఖచ్చితంగా ఆ ఆపద అనేది నీకు రాదు కానీ ఊరికట్ల కనిపిస్తుంది అంతే తర్వాత చూస్తే వీళ్ళు వీళ్ళకి ఈ తర్వాత వచ్చినా మనం పరిశీలిస్తే ఆ సైన్యం అంతా ఏమైపోతుంది అంటే వేరే చోటికి తీసుకోకపోతుంది వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ చోటకి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే దట్టమైన పొగ అంతా వాళ్ళకి ఏం కనిపియ్య అక్కడ వాళ్ళకి వీళ్ళని చేరుకోలేకపోతారు వాళ్ళకి మార్గం కనిపించదు వాళ్ళు తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ ప్లేస్కే వెళ్ళిపోతారు కాబట్టి ఎటువంటి అపాయమైనా ఎటువంటి శత్రువైనా సరే మనం సక్రమమైన మార్గంలో వెళ్తున్నప్పుడు మనం అడ్దిడ్డంగా పోయి దేవుడు కాపాడుతున్నారంటే అది నేను నమ్మను ఎందుకంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఇక్కడ ఆయన సియరాజు ఎందుకు పంపించాడు దేవుని బిడ్డలను కాపాడింది నేను ఇలీషా ప్రవర్త ఎందుకంటే ఆయన చూపించాడు దేవుడు చూపించాడు చెప్పాడు అందువల్లనే కదా అతను పగ పగబట్టింది దేవుని పని దేవుని కార్యం చేశాడు కాబట్టే కదా అతను పగబట్టింది ఆ సిరియరాజు అతను పగబట్టి దేవుని కార్యం ఇతను దేవుని బిడ్డను ఇతను కాపాడాడు కాబట్టి ఆయన సిరియరాజు పగబట్టి రథం అంటే దేవుని కార్యం చేశాడు కాబట్టి వాళ్ళు పగబట్టినా వచ్చినా కానీ ఆయనకి ఏం కాలేదు మనకేం కాలేదు కాబట్టి మనం కూడా అదే రీతికి ఉండాలి మనం అడ్దిడ్డంగా పోయి ఏదో అపాయం వస్తే దేవుడు కాపాడతారని నేను చెప్పాను ఎందుకంటే ఆ రీతిగా అక్కడ లేదు మనం దేవుడి మార్గంలో వెళ్ళినప్పుడు మనం తగ్గించుకొని ముందుకు పోయినప్పుడు లేకపోతే మనం మన మనమే మనం తగ్గించుకోమంటారు దేవుడు మనం తగ్గే ఉంటాం ప్రతి దాంట్లో మనం అలుసు అదేమంటారు ఈ లోకంలో దాన్ని వల్ల అలుసులో తీసుకుంటారు చాలా మంది తీసుకుంటారు ఏం మాట్లాడినా ఏం చేయట్లేదు ఏమి వీడికి దాని సీన్ లేదని చెప్పేసి మనమే అధికారులు ఎవరు ఉండాలంటే మనం ఇష్టం వచ్చినట్టు అంటారు మన ఎందుకంటే మన తగ్గింపు తత్వం కలుగు ఉండాలి కదా మనం తగ్గించుకోలే ఉంటాం అప్పుడు ఏంటంటే వాళ్ళు మన మీదకి ఏదో ఒకటి రావాలని చూస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే మనం భయపడకూడదు ఎందుకంటే మనం సమీపించా కూడా సమీపించలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సైడ్ ఉన్న సైన్యం కన్నా మన సైడ్ ఉన్న సైన్యము చాలా గొప్పది అధికమైంది కాబట్టి మనం భయపడకూడదు ఎటువంటి సిచువేషన్ కూడా మనం ఆయన మార్గంలో పోతున్నామా ఎటువంటి అడ్డంకు వచ్చినా మనం భయపడకూడదు కానీ దీన్ని తెలుసుకో మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం దేవునికి మొరపెట్టాలి ఎందుకంటే ఆయననే ఆత్మీయతలు విప్పేవాడు ఆయన ఆత్మీయతలు విప్పినప్పుడే అవన్నీ మనకి ఆత్మీయ లోకంలో ఆ వరల్డ్ లో ఏం జరుగుతుంటది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనం అదే రీతిగా ప్రయాసపడాలా ఇక్కడ దేవుడు దేవుని దేవుని బిడ్డ చూస్తున్నాడు మనం ఆ రీతిగా ఉంటే మనము చూడగలుగుతాం ఆయనతో దేవునితో సంబంధాలు కలిగి ఉంటే మనము చూడగలుగుతాం మనం చూడలేకపోతున్నాం మనం ఆ స్థితిలో మనం లేమనుకుంటే మనం ఆయన ప్రార్థన చేయాలి ఆయన మార్గంలో మనడానికి మనం ముందుకెళ్ళాలి అప్పుడు మన ఆత్మీయత విప్పబడతాయి మనం ఖచ్చితంగా చూస్తాం అవన్నీ వాళ్ళు చూడగా మనం ఎందుకు చూడలేం అంటే అది అబద్ధం కాదు కదా ప్రతి ఒక వాక్యం సత్యమే కదా మనం భయం అబద్ధం కాదు కాబట్టి ఈ రోజు మనం చూడగలిగినది కూడా అబద్ధం కాదు మనం చూడగలం ఈ రోజు మనం చూడలేకపోవచ్చు కానీ ఆయన మన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన మనకు సమస్తం చూపిస్తూ ఉంటాడు కదా కాబట్టి అదే రీతిగా మనం ఉండాలి ఆ రోజు ఎలీషా పర్వత ఏ మనం ఆ రీతి ఉంటే మనకి ఈరోజు అవన్నీ చూపించబడతాయి అవన్నీ చూడగలుగుతా మన ఆత్మీయతలు తెరబడతాయి లేదు శరీరంగా ఉన్నమా శరీరకంగా దేవునికి మొర శరీరకంగా చూడడం శరీర కళ్ళతోనే శరీర కార్యాలతోనే ఉన్నమా ఇవన్నీ మనం చూడలేం కాబట్టి దేవుడు ఆ రీతికి ఆత్మీయతలు ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఇంకొక సన్నివేశం చాలా ఇంపార్టెంట్ సన్నివేశం మీ అందరికీ తెలుసు ఈ సన్నివేశం గురించి బిలాము గురించి బిలాము ప్రవక్త గుర్చింది ఆయన దేవుని ప్రవక్త అది బిలాము ప్రవక్త సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఇది మనం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం ఇరవై మూడవ దీనికి ముందు ఏం జరుగుతుంది అంటే ప్రజలు వైగుతు నుంచి విడవబడిన తర్వాత వాళ్ళ బానిస సంఖ్యల దేవుడు విడిపించిన తర్వాత నడిపించుకుంటే మార్గంలో ఎవరెవరు అడ్డం పడుతూ ఉంటారు వాళ్ళందరినీ దేవుడు వాళ్ళందరినీ ఎదిరించి దేవుడు వాళ్ళకి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు నడిపిస్తా ఉన్నప్పుడు సిప్పూరు రాజు ఆయన సిప్పోరు రాజు వాళ్ళు ఎప్పుడు ఇస్రాయలు అట్లా వస్తా వస్తా ఎక్కడుంటారంటే మోయాబ్ మైదానంలో ఉంటారు వాళ్ళు వాళ్ళని చూసి ఏమవుతుందంటే సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయలు అమూర్యులకు చేసినదంత చూచను ఇది రెండో వచ్చిన ఉంటుంది అంటే అమోర్యులు ఇంతకుముందు చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి ఇవన్నీ చూసినప్పుడు ఆ బాలాకు అనే రాజు ఏం చేస్తారంటే భయపడతాడు భయపడడానికి ఏం చేయాలో అర్థం కాదు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అంత ఆయన ఎన్నో ఇంటాడు ఆయన దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు యుద్ధాలు చేసినవి ఎంతో భయంకరమైన జనాలు కూడా వాళ్ళు ఓడించుకొని వస్తూ ఉంటే ఈ బాలాకనేతానికి భయం అవుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాక భయపడి ఏం చేస్తారంటే బిలాం అనే ప్రవక్త దగ్గరికి వస్తాడు ఈ ప్రవక్త దేవునికి తెలిసిన ప్రవక్త ఆయన దేవునితో మాట్లాడగలుగుతాడు కూడా తర్వాత మనం చూస్తే ఇరవై రెండు అక్షలంత ఇరవై రెండు అధ్యయనమంత పరిశీలిస్తే మాట్లాడుతూ ఉంటాడు ఆయన బాలాకనేతలు బిలాం ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఈ బిలామనేతలు దేవుని ప్రవక్త దేవునితో మాట్లాడే ప్రవక్త దేవునితో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రవక్తనే ఆ బాలాకు బిలాం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తాడనమాట ఏమని చెప్తారంటే ఆరో వచనంలోనే ఇరవై రెండు అధ్యయం వచనంలో ఆయన వచ్చి ఏం చెప్తున్నంటే కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శప్పించము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలం మునుగునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేదును ఎలైనగా నీవు దీవించిన దీవించువాడు దీవింపబడిన నీవు శప్పించువాడు నేను ఎరుగును చూడండి ఆయన బాలాకు ఆయన బిలాం దగ్గర బిలాం ప్రాంతం దగ్గరకు వచ్చేసి నువ్వు వచ్చి ఆ జనాన్ని శు వాళ్ళు నాకంటే బలవంత బలవు బలవంతంగా ఉన్నారు బలవంతులు వారిని హత నువ్వు శిపిస్తే నేను వాళ్ళని చంపడానికి బలం పొందుకుంటానేమో అప్పుడు వాళ్ళని దేశం నుంచి వెళ్ళగడతాను ఎందుకని ఎందుకు ఇవన్నీ నేను అడుగుతున్నానంటే ఇక్కడ చూడండి నీవు దీవించబడిన వా దీవించు శపించువాడు శింపబడిన నీయు నేను ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే దీవించవాడు దీవించబడు మనం దీవెనైతే దీవిస్తాం వాళ్ళు దీవించబడతారు శపించువాడు శింపబడతారు ఇది కూడా మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మన కోపంలో ఉండి ఎట్లా పడితే అట్లా అరుస్తా ఉంటాం ఒక్కోసారి నేను కూడా అరుస్తా చాలాసార్లు కానీ ఆ మనకి వాక్యం చూస్తే దీవించవాడు దీవించబడిన నీవు శప్పంపవాడు శపించబడిన నీ ఉంటుంది నువ్వు దీవిస్తే దీవెనలు శపిస్తే ఆ షాప్ మీద కదా ఇది ఇది నెరవేరు ఇది నెరవేరుతుంది కాబట్టి దేవుడు అభిలాం ప్రభక్తను పోనిపడు నీకు తెలిసిన కథతే అది నెరవేరు ఇది కాదు కాబట్టి ఇప్పుడు అది నెరవేరందైతే ఆయన పోయి శపించినంత మాత్రం వాళ్ళకి ఏం కాదు కదా అప్పుడు అనేది నెరవేరుతుంది కాబట్టి దేవుడు ఆయన అడ్డుకున్నాడు తర్వాత చూద్దాం ఈ విషయం ఈ దీని గురించి మనం తర్వాత ఆయన వచ్చి అడిగినప్పుడు ఈ బిలాం ప్రవక్తి ఏం చేస్తారంటే దేవుడు వచ్చి ఇతనికి వార్నింగ్ ఇస్తారన్నమాట నువ్వు అట్లా వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు వారు నా జనాంగము నువ్వు వారు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళొద్దని దేవుడు చెప్తాడు అనమాట చెప్పిన తర్వాత ఈయన చేస్తారంటే వాళ్ళకి నేను రాను దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు నేను రానని చెప్తే బాలకి ఏం చేస్తారంటే ఇంకొంచెం పవర్ఫుల్ వ్యక్తుల్ని మళ్ళీ పంపిస్తారు మళ్ళీ పంపించి నీకు సమస్తం ఇస్తాను నీకు నువ్వు ఘనత వహించు మరియు మీకు చాలా ఇస్తాను చాలా డబ్బు ఇస్తాను బహుఘనత కలుగు చేస్తాను అంటే ఇది పదిహేడవ వచనం ఉంటుంది ఇరవై రెండవ సంఖ్య కానీ ఇరవై వచనం నేను నీకు బహుగనత కలుగు నీవు నాతో ఏమి చెప్పేదో అది చేసేదాను కనుక నీవు దయచేసి నా నిమిత్తం మీ జన్మను చెప్పించమని సిప్పూరు కుమార్డు బాలాకు చెప్పాను ఆ వాళ్ళకు ఏం చెప్తానంటే నీకు బహుఘనత కలుగు చేస్తానంటే నీకు చాలా డబ్బు ఇస్తాను చాలా అంతస్తులు చాలా హోదా ఇస్తానని చెప్పేసి ఆయనకు ఆఫర్ చేశాడు ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు ఏమని నువ్వు వెళ్ళొద్దు అని ఈయనప్పుడు ఏం చెప్తున్నాడంటే నేనేమంటున్నాడు అందుకు ఆయనకి లోపల ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనకి ఆటోమేటిక్ గా దురాశ అనేది వచ్చేసింది దేవుడు ఫస్ట్ చెప్పాడు ఎల్లొద్దని ఎల్లొద్దని చెప్పినా కానీ ఈయనేం చెప్తున్నాడంటే వాళ్ళకి సమాధానం లేదు నేను రానని చెప్పాలి కదా దేవుడు ఎందుకంటే సేవలుగా ఫస్ట్ చెప్పిండు బానే ఉంది మళ్ళీ ఈసారి ఏంది ఇంకొంచెం ఎక్కువ డబ్బుతో వచ్చారు ఈసారి ఇంకొంచెం ఎక్కువ విలువతో వచ్చారు కాబట్టి ఈసారి ఏం చెప్తున్నాడంటే అందుకు బిలాము బాలాకు తన ఇంటటి వెండి అందుకు బిలాము పద్దెనిమిదో వచ్చినాము అందుకు బిలాము బాలాకు తన ఇంటడి వెంటి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనా గొప్ప నేను నా దేవుడని యహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యహోవా నాతో నీకనేమి చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులతో ఉత్తరం ఇచ్చాను చూడండి ఆయన ఏం చెప్తున్నా నేను దేవుడు మాట మేరలేను సరే అయినా సరే మీరు ఇక్కడ ఉండండి అంటే దేవుడు మాట మార్చాడు కదా ఒకసారి చెప్పేశాను వెళ్ళొద్దు వాళ్ళు ఆశీర్వదించబడిన కానీ ఈయనకి బహుఘనత కలుగు చేసింది అనేసరికి నాకు లోపల ఏమొచ్చేసింది అపవాదం అనేది ఎంటర్ అయిపోయింది అంటే బహుఘనత అంటే దురాశ అనేది ఆశ కదా ఓర్కొచ్చే సమ్మది ఆయనకి ఈ లోకం లోకంలో వచ్చే ఆస్తి దాని మీద ఆయనకు ఆశ పుట్టింది అంటే ఆయన హృదయంలోకి దూరేశాడు ఆల్రెడీ దూరినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు దేవుడు నాకు సెలవు ఇయ్యట్లేదు దేవుడు నాకు మాట చెప్పట్లేదు దేవుడు నాకు మాట చెప్పట్లేదు సరే మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ నేను ఇంకొకసారి కూడా అడుగుతా దేవుడిని మీసారి దేవుడు మాట మార్చాడు కదా మామూలుగా అయితే ఆయన మాట ఇస్తారే ఆకాశభూములైనా గతిస్తే ఏమి ఆయన మాట ఎప్పుడు ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా గతించదు అది ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని మోసపుచ్చుతున్నాడు వీళ్ళు ఎక్కువ ఇస్తారు కదా మళ్ళీ ఒకసారి దేవుడితో మాట్లాడతా ఏమన్నా ఈసారి ఏమన్నా మాట మారుస్తున్నానేమని చెప్పేసి అని వాళ్ళ చెప్పి వాళ్ళు ఉన్నామన్నాడు దేవుడు ఏం చెప్తారంటే నువ్వు వాళ్ళతో వాళ్ళు పిలిచినప్పుడు ఎల్లు కానీ నేను చెప్పినట్టే చేయమంటే ఆయన ఉదయాన్నే లేచి చేస్తారంటే లేచి గాడితో గంత కట్టి మోయాబ అధికారులతో వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడి కోపం వస్తుంది ఇరవై వచనంలో అతడు వెళ్ళుండగా దేవుడు కోపం రగులు కొనేను యుహో అతనికి విరోధి త్రోలో నిలిచను అతడు తన గాడితో నెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండి ఆయనలో వెళ్తా ఉంటే దేవుడు కోపం వచ్చినప్పుడు దేహవద్ధుత్తు ఏం చేశాను తోరలో విరోధిగా నిలబడి ఉంటాడు అక్కడ రోడ్ మధ్యలో అంటే ఆయన రోడ్లో వెళ్తూ ఉంటారు కదా గాడితో గంతలు కట్టుకుని ఉంటాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి గాడి దగ్గర గంతలు కట్టుంటాయి గాడి దగ్గర గంటలు కట్టుంటాయి అది రోడ్డు మీద తీసుకెళ్తా ఉన్నాడు అక్కడ దేవుని యహోవ దూత అక్కడ మార్గ ఉంది అప్పుడు ఇరవై వచనం నుంచి మనం చదువుదాం జాగ్రత్తగా యహోవ దూత కడ్గము దూసి చేత పట్టుకొని త్రవలో నిలిచి ఆ గాడిద చూచను అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను పిలాము గాడిదను దారికి మలుపుచోవాలని దాన్ని కొట్టగా చూడండి ఇరవై మూడో వచనంలో ఏముందంటే యహోవ దూత కడ్గం పట్టుకున్నది ఒక కత్తి పట్టుకొని మార్గంలో నుంచొనుంది త్రోవలో నిలిచు నుంచొనుంది గాడిద చూసిందంట ఎట్లా చూస్తుంది గాడిద కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటే చూడలేదు కదా గాడిద కానీ అది చూ చూడగలిగింది ఈయన దేవుని ప్రవక్త దేవుని దేవుడు మాట్లాడి ఈయనతోటి అయినా సరే ఆయన చూడలేకపోయిండు కదా దూతని ఆయన కళ్ళకి అందత్వం వచ్చేసింది అప్పటికీ ఎందుకు వచ్చిందంటే ఆయన హృదయంలో అపవాది ఉన్నాడు ఎందుకంటే ఆయన బహుగణత కళ్ళు చేస్తాను అన్నాడు వాటి మీద ఆశపడ్డాడు ఆయన ఏం చేశాడు ఆశపడ్డాడు అంటే దేవుని వాకుని తృణీకరించాడు దేవుని వాక్ని ఎవరు దునికిస్తారు అపవాదం తృణీకరిస్తారు కాబట్టి అపవాదాన్ని హృదయంలోకి వచ్చేసిండు వచ్చినప్పుడు ఈయనకు ఆ కళ్ళు కూడా కనిపిస్తారు ఆత్మీయీ అది కూడా కోల్పోయింది కానీ ఈ కళ్ళ గంతలు కట్టుకున్న గాడిద మాత్రం చూడగలిగిందా దేవదూతని చూసి ఏం చేసిందంటే పక్కకి వెళ్ళిపోయింది రోడ్డు మధ్యంలో ఎదురు పోలేక భయపడేసి పక్కకి వెళ్ళిపోయింది ఆ దారి దాపేసి వెళ్ళిపోయింది ప్రయత్నించిందా వెళ్ళాలని చెప్పేసి పల పొలంలోకి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే ఇరవై నాలుగు ఏముందంటే యహోవ దూత ఇరు గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను ఇటు గోడ ఉంది పక్క రైట్ సైడ్ గోడ ఉంది లెఫ్ట్ సైడ్ గోడు ఉంది మధ్యలో ఆ యహోవ దూత అనేది కత్తిపెట్టుకుని నిలబడింది ఇది ఇటు అర్థంగా ఇది ఇటు బోలేదు పోతే చక్కగా ఎదుర్కోవాలి ఎదుర్కొంటే చచ్చిపోతుంది దేవునికి వ్యతిరేకంగా ఆ దూత వ్యతిరేకంగా వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినప్పుడు అటు ఇటు సందు ఇటు పోవడానికి లేదు అది అక్కడే తర్వాత ఏమైందంట గాడిద యహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను అది ఏం చేస్తుందా గాడిద చూచి ముందుకు వెళ్ళలేక గోడ మీద పడిపోయి ఆయన బిలాము కాలును దొక్కిందంట తొక్కితే అప్పుడు ఆయన కొట్టాడు తర్వాత ఏమైందంటే యహోవా దూత ముందు వెళ్ళు ముందు వెళ్ళుచ్చు కుడికాయను ఎడమకాయను తిరుటకు దారి లేక ఇరుకు చోటను నిల్వగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబ కోపం నుండి కర్రతో గాడిదాను ఇక్కడ చూడండి ఆ గాడిద కళ్ళ గంతలు కట్టుకుని ఉంది అది అప్పటి వరకు సక్రమంగానే వచ్చింది కానీ ఎప్పుడైతే ఆ యుహోవ దూత మార్గ చూసిందో అది ముందుకు వెళ్ళట్లేదు అది అటు పొలంలోకి వెళ్దామని ట్రై చేసింది పొలానికి వెళ్ళడానికి లేదు అటు ఇటు గోడలు ఉన్నాయి ఇటు పోవడానికి లేదు ఇరుకు సందులో నిలబడింది ఇది యుహోవ దూత అప్పుడు ఇది ఏం చేసిందంటే ఇంకా ముందుకు వెళ్ళలేక ఆగిపోయి కుప్ప ఆగిపోయి కుప్ప గుల్పోయి ఈయన పదే పదే కొడతాన్ని ఆ గాడిదను ఎందుకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు అని పదే పదే కొడుతున్నాడు పదే పదే కొట్టినా సరే అది పోవట్లేదు ముందుకి ఆయనకి ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు దొరుకుతానే ఉన్నాయి కొడతానే ఉన్నాడు ఆ గాడిదేమో అటు కదలకుండా అక్కడ ఆగిపోతా ఉంది అప్పుడు చూడండి ఇరవై వచనంలో అప్పుడు యోహో ఆ గాడి దగ్గరకు వాక్కునిచ్చాను గాడిద మాట్లాడవు కదా కానీ దేవుడు ఆ గాడి దగ్గరికి వాక్కునిచ్చాడు అంట మాట్లాడే శక్తినిచ్చాడు శక్తినిస్తే ఆ గాడిదేమో ఉంటాడు తనకు అది నీవు నన్ను ముమ్మారి కొట్టి నేను నిన్నేమి చేస్తున్నానని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితే నా చేత కడ్గ్గము నా చేత కడ్గం ఉన్న ఎడల నిన్ను చంపి చంపినని గాడిదతో నేను అందుకు గాడిద నేను నిదా నీ దాన నీ దాననైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కువ చూ వచ్చిన నీ కానా నేను ఎప్పుడైనా నువ్వు నీకు ఇట్లా అని బిలాముతో అనగా అతడు లేదా చూడండి అది ఆ గాడిద ఏం చెప్తే ఏం నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నువ్వు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు సక్రమంగా వెళ్ళట్లేదు నా నువ్వు నా తిరగబడుతున్నావు నా చేతులు కత్తుంటే నేను ఇక్కడ చంపేసేవాడిని అని చెప్తే అప్పుడు ఆ గాడిది ఏమంటుందంటే నేను నన్ను నువ్వు తీసుకొచ్చుకున్నది నా నీ దానది అనేది మొదలుకుని అంటే నన్ను తీసుకొచ్చుకున్నారు చిన్నప్పటి నుంచి పా పట్టుకొచ్చుకున్నప్పటి నుంచి నన్ను సంతలో గనుక్కొచ్చుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే నీకు ఎదురు తిరిగానా అప్పటి నుంచి ఇప్పుడు దానికి వచ్చిన కదా నేను నీకు ఎప్పుడైనా ఎదురు తిరిగానా నేను ఎప్పుడైనా నీకు చేశానా అని బిలాంత అంటే అతను లేదంటున్నాడు చూడండి అది ఎప్పుడు కూడా అడ్డం తిరగదా యజమానికి పైగా దాని కళ్ళ గంతలు కట్టున్నాయి ఏదైనా చూసి ఆగిపోయిందని అనుకోవడానికైనా సరే దాని కళ్ళ గంతలు కట్టినాయి అది ఆయన గమనించలేకపోయింది వాక్ ఇచ్చిండే దేవుడు దానికి అయినా సరే ఆయన గమనించలేకపోయిండి ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అనేది ఆ సిచువేషన్ అనేది అక్కడ మాట్లాడుతుంది నువ్వు అడ్డంగా పోతున్నావు నేను ఈ దాని ఎప్పుడు వచ్చేదాన్నే కదా ఎందుకు నాకు ఈ రీతిగా అడ్డం పడుతున్నావు అర్థం చేసుకోలేవా అంటే ఆయన సమాధానం లేదు ఆయన దగ్గర అవు ఎప్పుడు అడ్డం పడలేదాన్ని అంటే నువ్వు రోజు వెళ్ళే మార్గమైనా సరే రోజు వెళ్ళే వస్తువు సరే అది అడ్డం జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చి సపరేట్ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంది మాట్లాడి కూడా చెప్తుంది అయినా సరే ఆయనకి అందరితో ఆయన గ్రహించుకోలేకపోయిండి అప్పుడు ఏం చేశారంటే దేవుడు ముప్పై వచనంలోనే అదే సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై ఒకట వచనం అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన కడ్గము చేతపట్టుకొని పట్టుకొని త్రోవలో నిలిచున్న యహోవా దూతను అతను చూసి తల వంచి నమస్కారము చేయగా చూడండి ఇప్పుడు ఇప్పుడు దేవుడు యహోవా దేవుడు బిలాము కన్నులు తెరిచాడు ఆయన కన్నులు తెరిచినప్పుడు అప్పుడు దూసి దూసి కడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచున్న దూతను అప్పుడు చూశాడు ఆయన అప్పటి ఆయన కనపడలే రోజు ఆయన దేవునితో మాట్లాడేవాడు చూస్తాం మన దేవుడు మాట్లాడింది ఆయన ప్రవక్త ఆయన దీవించబడిన వాడు దీవి ఆయన దీవించబడిన వాడు దీవించిన యువ శప్పంపబడిన వాడు శపించిన యువని అని అతను బాలాకు చెప్తున్నాడు విలావంతని చూడండి దేవుడు ఎందుకు ఈ రీతిగా అడ్డం పడాలి చెప్పండి ఆయనకి ఎందుకంటే మనం ఆశీర్వదించబడిన వాళ్ళు దేవుని చెత్త మనం ఆశీర్వదించబడిన వాళ్ళం అయితే మనం దీవిస్తే దీవనలో జరుగుతాయి శిపిస్తే శప్పింపలే జరుగుతాయి ఇప్పుడు దేవుడు ఆయన ఆ మార్గంలో శిపిస్తే పో నేను అడ్డుకుంటానే వదిలేదు ఎందుకంటే పవర్ ఉంది ఆయన చెప్పించినట్టే వాళ్ళు కాబట్టి ఆయన అడ్డపించాడు కానీ ఆయన గుర్తించి ఆ గుర్తించలేక దేవుడు దేవదూత మార్గంలో నిలబడేటప్పుడు కూడా అతను కన్నులు తీరుస్తాడు ఆయన చూడలేకపోయినాడు ఎప్పుడైతే దేవుడు ఆయన కన్నులు తెరిచినాడు అప్పుడు ఆయన చూస్తా ఉన్నాడు ఇదే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఆయన ఎందుకు వెళ్తున్నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు మనం అబ్జర్వ్ చేసుకుంటే దేవుని చిత్తం వాళ్ళు కన్నాం దేశానికి వెళ్ళాలని దేవుని చిత్తాం దేవుడు మాట చెప్పాడు వాళ్ళు చేపించకూడదని కానీ అందుకే బయలుదేరిండు కాబట్టి ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయనలో పాపాన్ని చేయడం స్టార్ట్ చేసినప్పుడు దేవుని తన సంబంధాలు కోల్పోయినాడు అట్లీస్ట్ ఆయన కళ్ళతో దేవు దేవద్ కళ్ళ గంతలు కట్టిన గాడిదైనా చూస్తుంది కానీ ఈయన చూడలేకపోతున్నాడు ఇసుమైన సిచ్యువేషన్ కూడా మనం అడగల దేవుణ్ణి ఎందుకంటే మనం మనం డైలీ ఒక పని ఒక పని చేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి ఏంటంటే పని పదిసారి తిరగబడతా ఉంటుంది మనం ఏది చేసినా సరే అడ్డం తిడ్డం అడుగుతూ ఉంటుంది సక్రమంగా ముందుకు వెళ్ళదు ఏదో ఒక ఉంటుంది ఏదో పని స్టార్ట్ చేసినాం అప్పుడు మనం అడగల దేవుణ్ణి అది ఎందుకు అటు ఇది అవుతుంది అనేది కొన్ని కొన్నిసార్లు మూర్ఖత్వం అట్లానే చేయాలని చెప్పి వెళ్తూ ఉంటాం కానీ సఫలం అవ్వదు ఫెయిల్ అవుతూ ఉంటుంది అది ఎందుకు మనం అనుకుంటాము మనం అపవాది అడ్డగిస్తున్నాడు అని చెప్పి కూడా చాలా సార్లు అనుకుంటాం సైతా నాటంకాలు రీతికి ఉన్నాయి మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటాం కానీ దేవుని చిత్తం కాదేమో అని మనం ఎరగాల అది తెలుసుకోవాలంటే దేవుడు ఆత్మీయ నేత్రాలు విప్పాల మనకి దేవుడు ఆత్మీయ నేత్రాలు విప్పినప్పుడే అది చిత్తమా కాదా మనం ఏ త్రోవలో వెళ్తున్నాం మనకి ఏది అడ్డగిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆత్మీయేత్రాలు మనకు ఉం అని మనకి అప్పుడే మనం గ్రహించగలుగుతాం ఏది ఆయన గుర్తుపడుతా మార్గం పదే పదే గాడిది అడ్డం పడుతుంది అది తెలిసిన గాడిది దారిలో ఎవరు లేరు అది ఆయన అడ్డం పడుతుంది అది మాట్లాడుతుంది అయినా సరే ఆయన హృదయంలో అప్పవాది కూర్చొని ఉంటే ఆయన ఆశ ఉన్నాడు ఆయన ఆ తలంపులోనే ఉన్నాడు ఘనత మైండ్ లోనే ఉన్నాడు ఎట్లైనా సరే పోవాలా దాన్ని సంపాదించుకోవాలా ఘనత నేను పొందుకోవాలని చెప్పి మైండ్ లో ఇవన్నీ ఆయనకి తట ఆయనకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన శరీరకం వెళ్ళిపోయినాడు దేవుని మార్గం తప్పేసాడు దేవుని ఆజ్ఞ తప్పేసాడు కాబట్టి తప్పిపోయినాడు కాబట్టి అర్థం అవుతలేదు అక్కడ ఎన్ని అడ్డంకులు వస్తున్నాయని ఆయన లేదు అదే రీతిగా మనం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఇదే ఇంపార్టెంట్ ఈ మూడిట్ల కన్నా ఎందుకంటే ఆయన చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కూడా ప్రతిదీ అడ్డంగానే వస్తాయి ప్రతిదీ కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన ఆయన మన బిడ్డలు శప్పించడానికి వెళ్తున్నాడు మనం కూడా ఆ రీతిగా ఉన్నా మనం వెళ్ళే కార్యం అది కూడా మనం పరిశీలించుకోవాలి మనం ఏ మనం పని పదే పదే జరుగుతుంది అనుకోండి అది ఏ పని మనం వెళ్తున్నాము అది దేవునికి ఇష్టమైన పనినా కాదా ఆ దేవని చిత్తానికి వ్యతిరేకమైందా అవతల లెస్మంటోళ్ళు ఏంది అనేది ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి ఇదే వాక్యం చెప్తుంది ఎందుకంటే దీవించబడిన నువ్వు దీవించిన వాడు దీవించబడిన నువ్వు అని రాయబడింది అంటే మనం దీవిస్తే దీవెన్లు వస్తాయి శాపమే వస్తుంది అందుకని ఆ దేవదూత ఆ దేహవద్ దూత అక్కడ అతన్ని అడిగించి పోకుండా శప్పించకుండా అడిగించింది కానీ ఆయన కన్నులు విప్పబడలేదు అప్పటి చూస్తున్నాడు కదా కానీ ఎందుకు ఆయన చూడలేకపోయినాడు అంటే ఆయన ఆత్మీయత్రాలు ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతాం కానీ ఇక్కడ గాడిద చూసింది గాడిద గుణగనాలు ఇసుమంటే సేవా గుణగణం ఉంటుంది భారం మోస్తుంది భయంకరమైన భారం మోస్తుంది గాడిద గాడిదని మనం ఆలోచిస్తే గాడిద ఇస్తుమంటే గుణగణాలు కలిగి ఉంటుంది తగ్గింపు గుణగణం కలిగి ఉంటుంది నువ్వు ఎంత కొట్టినా సరే అది అడ్డం తిరగదు ఎంత బరువైనా పెట్టింది బరువు మోస్తూనే ఉంటుంది పని పనివానికి సాదృశ్యం గాడిద మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఆ పనివాడు పనివానికి సాదృశ్యం గాడిద మంచి పనివాడి కింద ఎందుకంటే ఎక్కడ కూడా అలసత్వం చూపించదు పని చేస్తుంది పని చేస్తూనే ఉంటుంది ఒక బానిసలాగా పని చేస్తూనే ఉంటుంది అటువంటి గుణగణం మనం కలిగి ఉండాలి ఈ అప్పుడే అప్పుడే మనం అది చూడగలుగుతాం దీని కల్లా గంతా గట్టినా సరే గాడిది కానీ దేవుని చూడగలిగింది కానీ దేవునితో ఉండి దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి చూడలేకపోయినా ఎందుకంటే ఆయన వాక్కుని దాటేసినాడు కానీ ఇది హృదయం ఈ రీతికి ఇక్కడ మూడు సిచువేషన్లు మనం బాగా పరిశీలిస్తే మొదట మనం ఎప్పుడు చూడగలుగుతాం దేవుని ఆత్మీయతలు మనం ఎప్పుడు ఎప్పుడు మనకి విప్పబడతాయి అంటే చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలని మొర విని దేవుడు ఆమెకు ఆ రోజు హాగర్ కళ్ళు తెరిచినాడు చిన్నపిల్లలు వంటి మనస్తత్వం మనం కలిగి ఉంటేనే కానీ మీరు పరలోకంలో ప్రవేశించలేరు అని చెప్పేసి మనకు వాక్యం ఉంది కొత్త కాబట్టి మన చిన్న పిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండాలి అప్పుడే మనకు ఆత్మీయతలు అనుగ్రహించబడతాయి అదే మనం అలవాటు చేసుకోవాలి అదే మనం దేవుడు ప్రార్థాల విప్పేది దేవుడే నువ్వు అసలు మనకి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆత్మీయతలు ఇస్తాడు అదే రీతి దేవునితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి ఆయన చిత్తం ఎల్లప్పుడూ నెరవేర్చుకుంటా ఇలీష ప్రవర్తల అలాగా శారీరకంగా మనం చూడలేం రోజు ఆ పని వాడు ఇలి పనివాడు కూడా ఆ రోజు కానీ ఇలిషా ప్రవర్త చూడగలిగిండు ఎక్కడో ఆయన సిరియారాజ్ చేసిన ప్లాన్ కూడా నేను తెలుసుకోగలిగింది కానీ ఇతను పనివాడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని కూడా చూడలేకపోయినాడు దేవుని సైన్యాన్ని చూడలే కాబట్టి మనం ఆలోచించుకోవాలి దేవుని ప్రవక్త అంటే ఆయన దేవునితో మాట్లాడగలుగుతాడు ఆయన ఆయన విధానాలను ముందుకెళ్తాడు ఆయన చెప్పిన ప్రతి పని అంటే ఆయన చిత్తం నెరవేరుస్తాడు కాబట్టి ప్రవక్త ఆయన తెలుసుకోగలిండు అదే రీతి మనం కూడా ఉండాలి శారీరకంగా ఉంటే మనం చూడలేం అన్నట్టు మార్గంలో మనం వెళ్ళినప్పుడే మనం చూడగలుగుతాం అవన్నీ ఆత్మీయతలు మనకు ఇప్పబడితే అదే రీతి మూడో సిచ్యువేషన్లో కూడా మనం తగ్గింపు తత్వము సేవా గుణము కలిగి ఉంటేనే భారం మూయగలిగిన అటువంటి గుణం కలిగి ఉంటేనే మనం దేవుని చూస్తాం మామూలు బద్దకంగా మనం రెగ్యులర్ లైఫ్ లో ఉంటే మనం చూడలేం అనేది కూడా దానికి మనకు అదే ఇంకొకటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞ తృణీకరించి వెళ్తున్నప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా మనకి ఆయనకు అందం మనకల్లా అంత అందత్వం వచ్చి మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం ఆయన అపరాధగా కలిగి ఉంటే ఎందుకు రీతి జరుగుతుందని చెప్పి దేవుని అడగను ఆయన అడగలేదు ఎందుకంటే ఆయన మైండ్ లో ఆల్రెడీ ఉంది కానీ అదే సిచ్యువేషన్ మనకు మనం ఏం చేయాలి నువ్వు తెలియక చేస్తున్నావేమో ఒకవేళ ఆయన తెలిసి తెలిసి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ప్రయాసం అటే ఉంది ఏది అడ్గించినా సరే అడవ అడ్డం వచ్చినట్టు కొడుతున్నాడు తప్ప ఆగట్లేదు అక్కడ కూడా కానీ ఈ రోజు మనం ఆగాల ఒక క్షణం అటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మనం తెలియకుండా చేస్తున్నాం తప్పు మనం ఆగాల ఒక క్షణం ఆగి దేవుని ప్రార్థించాలా ఆ రోజు ఆయన ఆత్మీయతలు మనకు విప్పబడతాయి ఖచ్చితంగా మనం అడగాల దేవుని ఇది నీ చిత్తానికి కరెక్ట్ దేవుడా నీ చిత్తమేనా అని చెప్పి మనం అడగాలి ఆగాలి ఒక నిమిషం ఒక క్షణం ఆగాల పనిలో అడిగి దేవుని చిత్తం కనుక్కొని ముందుకు పోవాలి ఆయన మాట్లాడుతుంటాడు ఏదో ఒక రీతి మనకు ఖచ్చితంగా చూపిస్తాడు అది అది చిత్తం కాదు అనేది నీకు అది కొంచెం కష్టంగా ఉన్నా కానీ అది అది దేవుని చిత్తం కాదు కాబట్టి మనం ముందుకు వెళ్ళకూడదు తెలినా నీకు విజయం రాదు అన్నట్టు కాబట్టి ఈ మూడు సిచువేషన్స్ మనం జాగ్రత్తగా ఈ యొక్క ఈ మూడు సిచువేషన్స్ ఉన్నా కానీ మూడింట్లో కామన్ ఒకటి ఆయన ఆత్మీయేతరాలు ఇప్పాలి ఆయన కన్నులు తెరిచినప్పుడే మనం ఏదైనా కానీ చూడగలుగుతాం కాబట్టి దేవుడు అసలు ఆత్మీయతలు మనకి ఇవ్వాలి ఈ శరీర అంచలతో ఉంటే మనకి నెరవేరువు కాబట్టి ఆయన ఆత్మీయేతలు మనకి ఇవ్వాలని చెప్పేసి మనకి ప్రార్థన చేద్దాండి పరిశుద్ధుడ మహోన్నత కృపకా కనికరం గల దేవా ఏసయానికి వననాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ అవుతీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ మీరు మాత్రం మాట్లాడినాడు ప్రభా నా తండ్రి మూడు సిచువేషన్స్ గురించి ప్రభాన మీరు ఆత్మీయత్రాల గురించి మాకు వివరించినారు ప్రభా అవుతాం నైనా మాకు ఏ సహాయం లేదు ప్రభా ఎటువంటి మార్గాలు ఎలా తెలియనప్పుడు ప్రభా మీరు ఆత్మీయతలు విప్పారు ఆ టైంలో ఆమె తండ్రి ప్రాణాలు కాపాడుకోగలిగింది ప్రభా నా తండ్రి ఆ యొక్క చూడగలిగింది ప్రభా ఆదరు ప్రభావ అదే రీతిగా తండ్రి ఆ పని ఇలిష యొక్క పనివాడి కూడా ప్రభా చూడలేకపోయినాడు కానీ ఈలిషా ప్రభావ తన్ని చూస్తున్నాడు ప్రభా ఆ తండ్రి అతనికి నా తరలి ఆ రోజు తెలిసే ప్రార్థన చేస్తే ప్రభావం ఆయన మీరు పని వానికి ఆత్మీయతలు విప్పారు కానీ అప్పుడు అతను ప్రభావ చూడగలిగిండు ధైర్యంగా ఉండగలిగిండు ప్రభావ అదే రైతు విలాంబ కూడా ప్రభావ తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకంగా నీ మాటలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ప్రభా ఆయన ఆయన ఆత్మీయతను కోల్పోయాడు ప్రభావ ఆయన చూడలేకపోయినాడు ప్రభావ కానీ ప్రభా గాడిగా చూసింది ప్రభా కళ్ళ గంతలు కట్టున్నా చూసింది ప్రభా కాబట్టి నా తండ్రి నాన్న వీటి నుంచి మేము నేర్చుకోవాల్సింది ప్రభాన తండ్రి మీరు ఆత్మీయతలు విప్పుతారు ప్రభావ నా తను ఇటువంటి సిచువేషన్ అయినా అది మీ యొక్క చిత్తమను మేము ఎరగాలంటే ప్రభావా మేము ఆత్మీయతలు కలిగి ఉంటేనే ప్రభావ మాకు ఏమైనా అర్థమవుతాయి ప్రభావా కాబట్టి నేను ఒకటి ఆత్మీయతలు దయచేయండి ప్రభానం తండ్రి నా తండ్రి ప్రభావ మూడు సిచువేషన్స్లో మాట్లాడారంటే ప్రభానం తండ్రి ఖచ్చితంగా నా ప్రభావ అవి జరుగుతుందనే ప్రభావ తండ్రి అది మా జీవితంలో జరగాల ప్రభావ మేము కూడా చూడాలా ప్రభావ నా మేము సక్రమైన మార్గాల్లో వెళ్తున్నామా మీకు వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నామా అనేది ప్రభావ ప్రతి విషయంలో మేము వివేచన కలిగి ఉండాలా ప్రభాన తండ్రి మీరే మాకు సాయం దైచని ప్రభావ మీ ఆత్మీ మా ఆత్మీయతలు విప్పండి తండ్రి అవి ఇప్పగలిగిన వాడి మూడు సిచువేషన్లో విప్పింది మీరే ప్రభావ మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా మీరేమి ఇప్పండి ప్రభావ మీరే మిమ్మల్ని ముందు నడిపించండి ప్రభావ ఎక్కడ కూడా నా తండ్రి మీ ఆజ్ఞానికి వ్యతిరేకంగా మేము వెళ్ళడానికి వీళ్ళు ప్రభావ ఎక్కడ నిరాశని ప్రభుత్వం ఉండడానికి వీళ్ళు ప్రభావ ఎక్కడ కూడా మేము భయపడడానికి వీళ్ళేది ప్రభావాతండి అతను ప్రతి చోటనైనా నెక్కొక్క గుణాలు మేము కలిగొండాలా మేము ముందుకు సాగులైన సహాయం దచ్చే మనం ప్రార్థిస్తున్నాం ప్రభావ లేదా నా తండ్రి వైరస్ బాధితులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి ప్రభావ ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ప్రభావి తగ్గించినారు నార్మల్కి తీసుకొచ్చినారు ప్రభా మీకు వేలాది వందనాల త్రి ఇంకను ప్రభా జనాలు తండ్రి నైనా నిలక్ష్యంగా జీవించడానికి వీలు లేదు ప్రభావ ఎంతో మంది స్వస్థలు అందిన ప్రభా బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా నా తరండి నేను ఈ జీవితం ఎందుకు అనుగ్రహించబడిందని ఎరగల ప్రభావ మీతో తిరగల ప్రభావ నా తండ్రి అందరికీ స్వార్థ ప్రకటించబడాల ప్రభా ప్రతి ఒక్కరి మీతో తిరగల ప్రభావ మీరు సహాయకులు ఉండండి ఇంకా నిర్లక్ష్య జీవితం నైనా విడిచిపెట్టాల అవకాశాలను విడిచిపెట్టాలా ప్రభావా ఈ లోకంలో ఏది మాది కాదని మాకు తెలుసు ప్రభా వారందరూ నైనా లోకాన్ని విడిచిపెట్టిన మేము మీతో తిరగల సహాయం దాచండి వారిస్ భక్తులందరూ స్వస్థపరచండి ప్రభావ అతని ఎంతో మంది బట్టి ప్రార్థిస్తున్న ప్రభుకు కుటుంబాలు మీకు ఆదరించండి ప్రభావ కనికరం చూపించండి అతని వారికి అవసరం ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభావ వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ఎంతో మంది జనాలు ప్రభావితి కోసం ఎదపడుతున్నారు ఈ రోజు వారి వాటిని గురించి కూడా ప్రార్థిస్తున్న ప్రభావ అతను ఇటువంటి దుష్ప్రభావాల ప్రభావ వ్యాక్సిన్ మీద పడకుండా ప్రభావ ఎటువంటి దుష్ప్రవాలు విడతల మీద రాకుండా మీరు కనికరం చూపించండి అతన్ని మీరు వారిని కాపాడి నా సంపూర్ణ స్వస్థలను గ్రహించండి ప్రతి ఒక్కరి మీ మీద ఆధారపడి జీవించ జీవితం దయచేయండి ప్రభావ విన్న తండ్రి మీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావతం మీ వాక్ను ప్రభావతం విన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావతండి ఆయన ప్రతి ఒక్కరికి మీరే నైనా సాధికలు ఉండండి ప్రతి చోట మీరే నైనా వారికి తోడే ఉండే ప్రభావ శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ఎటువంటి అపాధిము సమస్త కిడ్ను కొట్టే ప్రభావ ఏ అపవాదికి అధికారం ఉండకూడదు ప్రభావతం మీ సేవలో నడిపించండి ప్రభావ మీరు అభిషేకించండి ప్రభావం ముందు నడిపించండి తండ్రి తండ్రి ఈ విన్న వాక్ వాక్యం విన్నందుకు తండ్రి వారందరికీ వందనాలు చెప్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరినైనా వినర్తండి నేను ఈ రేపు మేము ప్రాక్టీస్ చేసుకోవాల ప్రభావా ఈ రోజు మేము చూడలేకపోతున్నాం ప్రభావాన్ని మేము చూడాల ప్రభావాతండి మేము అరీకీత ప్రభావా ఈ మూడు వచ్చిన మీ మూడు సందర్భాలు అవే చెప్తున్నాయి కాబట్టి నా తండ్రి మీరు మాకు ఆత్మీయతలు తెచ్చింది గ్రూపులను ప్రతి ఒక్కరి బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతి ఒక్కొక్కరికి మీరే సాయకల్ ఉండండి ప్రతి ఒక్కరి మీరు నడిపించండి ప్రభావా ప్రతి ఒక్కరికి మీరే తోడినండి శాంత సమాధానం కలిగి చేయండి ప్రభావ సమస్తమైన కీడును కొట్టిన ప్రభావాల్సిన ప్రతి అవసరత తీర్చించండి మీరు ప్రతి ఒక్కరికి అందరికి తోడేడండి ఈ మధ్యాహ్నాలకాల సమయంలో ప్రభా మీరు మీకు ఒక ఇచ్చిన అవకాశం బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ నజరే సుక్రీస్తున్నాము ప్రార్థన సర్పిస్తున్నాను మేం <tries> హాలయ్యా <tries> <tries> <tries> నీకు వందనాలు తండ్రి ప్రభావ నికే స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి తండ్రి నీకు పాదాభి వందనాలు కనికర ఆలోచనకర్త ఆదరణ కర్త కర్త సమాధానానికి కర్త మహోన్నతుడా కృపామయుడ తేజోమయుడ దవర్ల వర్ణుడా నా తండ్రి నా ప్రాణప్రియుడ నా ఏసయ్య నీకు పాదాభి వందనాలు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి నా తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి కాచి కాపాడి తండ్రి నీ కృపలో భద్రపరచుకున్నావు తండ్రి దివారాత్రములో నాయన నీ కంటి పాప వల్లే తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ మధ్యాహ్న కాల తండ్రి నాయన నాయన నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగా మమ్మల్ందరినీ ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ఏసయ్యా నీకే వందనాలు తండ్రి నీకే స్తులు నాయన నీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగునుగాక హలెలుయా తండ్రి ప్రవ్వా నా తండ్రి అవును ప్రభా అయినా తండ్రి ఆ దినం ప్రభా మీరు చూపించినారు ప్రభాన ఆయన తండ్రి ఆ చిన్న బాలుడు ప్రభాన ఆయన దప్పిక కొన్ని మరణ స్థితికి వెళ్ళిపోతుండగా నీకు మొరపెట్టినప్పుడు ప్రభాన ఆయన తండ్రి ఆ అగరు ప్రభాన ఆయన ఆమె అన్నులు ఆమె ఆత్మీయ నేత్రాలు విప్పినారు ప్రభా మీరు అప్పుడు వరకు ఆమెకి కనపడని జీవజలం ప్రభా ఎప్పుడైతే ప్రభా మీరు స్వస్థత ఇచ్చిన తర్వాత ఆమె చూడగలిగింది ప్రభా అంటే స్వస్థత అనేది నీలో ఉంది ప్రభాన ఆయన కాబట్టి ఆమెని స్వస్థపరిచిన దేవుడో తండ్రి నీకు నా హృదయపూర్వక వందనాలు ఆమె స్వస్థపడింది ఆ యొక్క జీవను తీసుకెళ్లి ప్రభా ఆ యొక్క బాలుడను ప్రభా యన కాపాడింది ప్రభ అంటే మీరు ప్రభ ఆ యొక్క బాలుడు ప్రభ ఆ చిన్నవాడి మొరల మీరు విన్నారు ప్రభ అదే రీతిగా ప్రభా నాయన తండ్రి ఎలీషాతో నాయన మీరు చూపించినారు ఎలిషా ప్రభా మీ ఎందు భయభక్తులు కలిగిన నాయనా నీ బిడ్డ ప్రభా ఎలీష మీ భారం కలిగి మీకు లోబడిన బిడ్డ కాబట్టి ప్రభ తన శత్రు సైన్యమంతా ప్రభా యుద్ధం చేయడానికి దండెత్తినా కానీ ప్రభా భయపడలేదు కానీ తనతోనే ఉన్న తన తోటి సేవకుడు దాసుడు ప్రభా తండ్రి కానీ ఆ పనివాడు ప్రభా భయపడుతున్నాడు ప్రభా కానీ నాయన నీ బిడ్డ ఎలీషా నీకు మొర పెడితే తండ్రి ఎలిషా మొర ఆ పనివాడికి నువ్వు స్వస్థతిస్తే అప్పుడు చూడగలిగిండి ప్రభా అగ్ని నాయనా తండ్రి నువ్వు దహించే అగ్నివి తండ్రి నీ బాణం నీ గుర్రాలను చూడగలిగింది ప్రభా నాయన ఇక్కడ కూడా స్వస్థ నువ్వు ఇచ్చి ఆ పనివాడిని స్వస్థపరిచినందుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు తండ్రి నీకు అలాగే ప్రభా నాయన బిలాం గురించి నువ్వు చూపించినావు ప్రభా నీ బిడ్డ ప్రభ నీ ఎందు ఉన్న బిడ్డని నీకు విధేయత చూపించుకున్న నీ పట్ల నీ చిత్తం కాకుండా వ్యతిరేకంగా వెళ్తున్నాడు ప్రభా కానీ నూరు లేని జీవి ప్రభా నాయన తండ్రి ఆ జీవికి కళ్ళు కూడా కనిపిన జీవికి నాయన నీ బిడ్డ గుడ్డివాడైపోయినాడు ప్రభా నీ బిడ్డ నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ నీ విధానాలు తెలిసిన నీ బిడ్డ గుడ్డివాడైపోతే ఆ యొక్క గాడిదకి ప్రభా నాయన మీరు కన్నులు ఇచ్చినారు ప్రభ మిమ్మల్ని చూడగలిగే స్థితి ఇచ్చినారు ప్రభ దాన్ని బాగ్యులుగా చేసినారు ప్రభ నాయన మీకు ఎంత పాదాభివందనాలు ఆ గాడిద చూసి ప్రభ తను ఆ గాడిద ఎందుకు అట్లా చేస్తుంది కూడా కనిపెట్టలేకుండా నాయన విచక్షణ రహితంగా దాని మీద కొట్టిండు ప్రభ నీ బిడ్డ ఆ బిలాము ప్రభ ఎందుకు కొడుతున్నాడు అది అది మాట్లాడుతుంది తనతోటి అంత ముందు దాకా దానికి స్వరం లేదు అంటే అది మాట్లాడలేని జీవి తనతో నిరంతరము తనతోనే ఉన్న జీవి మాట్లాడలేని జీవి నీ వాక్ ద్వారా అది మాట్లాడగలిగింది అది తనతో మాట్లాడుతున్నా కూడా ఇది ఎట్లా మాట్లాడగలిగిందని కూడా ఆలోచన చేయలేని గుడ్డివాడైపోయినాడు నా తండ్రి నీ బిడ్డ అట్లాంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతమంది లేరు ప్రభా ఈ దినము నువ్వు తండ్రి దేవదూతగా నువ్వు పరమును వీడి ఇప్పుడు నువ్వు మా మధ్య ఉండి కదులుస్తున్నావు ప్రభా ఎవరు కదలచబడుతున్నారు ప్రభా ఎవరు ఆ బిలాములాగా లేరా ప్రభా ఈ దినమంతా నీ బిడ్డలు ఎక్కడ చూడగలుగుతున్నారు ఎక్కడ నిన్ను కనిపెట్టగలుగుతున్నారు నాయనా ఆ గాడిదలు ప్రకృతి నాయన నాయన ప్రభా ఆకాశాలు ఇవి కనిపెట్టగలుగుతున్నాయి కానీ నీ స్వరూపంలో నిర్మించుకున్నావు నీ పోలికలో నిర్మించుకున్నావు నువ్వు జీవం ఇచ్చిన బిడ్డలు నువ్వు దూతగా ఉన్నావు అని ఎవరు చూడగలుగుతున్నారు ప్రభా ఈ దినం ఎవరు నిన్ను ఆ బిలాములాగా ఉండిపోయినారు ప్రభా కానీ ఎలీషా ఉన్న బిడ్డలు మాత్రం చూడగలుగుతున్నారు కానీ బిలాములాగా ఉన్న బిడ్డలు మాత్రం చూడలేకపోతున్నారు ప్రభా కానీ వీళ్ళు చూడకపోతే నాయన మీరు ఆల్రెడీ ఒక ముద్రని విప్పినారు ప్రభా రెండో ముద్దని ఇప్పినారు వాడి సమాధానం లేకుండా చేసేయండి ఇప్పుడు అందరిలో భ్రష్టత్వమే ప్రభావ ఈ లోకమంతా భ్రష్టత్వము ధనాపేక్ష అహము గర్వము తండ్రి ఎవరిలో స్వార్థంతో నిండిపోయి జనాలు నిండు ఎవరిలో సమాధానం లేదు ప్రభ సేవకుల్లో నాయన దేశాల మధ్య ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ సంకేత లేదు ఇప్పుడు మీరు విప్పుతున్న ముద్ర నాయన ఆ నల్లని గుర్రం అంటే ఆ సర్పములు తేళ్లు ప్రభ అవి భయంకరంగా నాయన చీకటి శక్తులు లోకం మీద పడిపోయినాయి ప్రభ అవి లోకం మీద పడుతున్నాయి ఇంకా నాయన ఆత్మీయేత్రాలకి స్వస్థ వీళ్ళకి కలగపోతే వాళ్ళు ఎట్లా ప్రభా ఆ సర్పములున్న తేళ్లు అవి భయంకరంగా విజృంభించి లోకం మీద పడుతున్నాయి అవి ఎవరు చూడగలుగుతున్నారు ప్రభ అవి ఆల్రెడీ లోకం మీద ఉన్నాయని ఆత్మీయ నేత్రాలకి స్వస్థత లేకపోతే వాళ్ళు చూడలేరు వాళ్ళు మోసపోతున్నారు అవేమో కాటేయడానికి నాయన తండ్రి భయంకరంగా నాయన ఈ లోకమంతా వ్యాపించినీ ప్రభా ఆ సర్పములు కానీ నీ బిడ్డలు ప్రభ ఇంకా బిలాములాగానే ఉండిపోయినారు ప్రభ మీరు దూతగా వచ్చి కూడా కదులుస్తుంటే కూడా ఎవరు కదలచలేకపోతున్నారు ప్రభా వీళ్ళు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు ప్రభ కాబట్టి ప్రభ నాయన ఈ బిడ్డలు ఎవరైతే నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలకి ప్రభా మీరు నాయన ఇప్పుడైనా వాళ్ళకి స్వస్థత నువ్వు తండ్రి నువ్వు చూడాలా ప్రభా ఇంకా ఆలస్యం ఉంది ఇంకా సమయం ఉందని ఇంకా నాయన లోకంలో పట్టుకొని పరిగెత్తుతున్నారు కానీ నాయన నువ్వు ఒక్కొక్క ముద్ర విప్పుతున్నావు ప్రభ అతి సమీపంగానే ఉన్నావని ఎవరు గ్రహించగలుగుతున్నారు ప్రభా ఆ రోజు కూడా ప్రభా నోహావు కాలంలో మీరు ఆత్మరూపిగానే చరసాల్లో చెక్కబడిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిండ్రు ప్రభా ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రభా ఆది నుంచి అంతం వరకు ఎప్పుడైనా కానీ మీరు నాయన ఫైనల్ గా మీరు వచ్చి ప్రకటిస్తారు ప్రభా ఆ రోజు కూడా నోహావు కాలంలో మీరు ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండ్రు కానీ ఎవడు విన్నాడు ప్రభా ఎవడు మిమ్మల్ని చూసిండు ఎవడి కళ్ళకి మీకు కనిపడింది ఆ నోహావే మిమ్మల్ని చూడగలిగిండు కాబట్టి ఆ నోహావే రక్షించబడ్డారు మిగతా వాళ్ళు ఎవరు చూడగలిగినారు ప్రభా అంటే నోహావు ఎలిషాకి సాదృశ్యంగా ఉన్నాడు ప్రభా ఆ జనులందరూ ప్రభా బిలాము లాగా సాదృశ్యం ఉన్నారు ఎవరు చూడలేకపోతున్నారు ప్రభా ఇంకా నిన్ను ఎప్పుడు కనిపెడతారు నాయన నిన్ను నీ నీ సూచనలు ఆల్రెడీ నీ బిడ్డలు ఎలిష లాంటి వాళ్ళు కనిపెడుతున్నారు ప్రకృతి కనిపెడుతుంది నీ దూత నువ్వు కానీ నీవు నీలో ఎప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నారు ఎప్పుడు నీకు మొరపెడుతున్నారు ఎప్పుడు నువ్వు వాళ్ళతో ఉంటున్నావు కానీ వాళ్ళు మాత్రం చూడట్లే ఎందుకంటే వాళ్ళు ఇంకా శారీరక క్రియ కళ్ళతోనే ఉన్నారు శారీరక కళ్ళతో ఉంటే ఎదుట ఉన్న జీవజలం కూడా చూడలేకపోయింది అగరు ఎలిష దాసుడు కూడా చూడలేకపోయిండు బిలాము చూడలేకపోయిండు వీళ్ళు కూడా అట్లనే జీవ చూడలేకపోతున్నారు ప్రభా కాబట్టి ఆ నోహవ కాలంలో కూడా ప్రభా మీరు ఆత్మరూపుగానే చెప్పిండ్రు ప్రభా కానీ మీ మరో ఎవరు విన్నారు ప్రభా కానీ ఆ జల వచ్చి అందరూ కొట్టుకుపోయినారు ప్రభా ఈ అంత్య కూడా మీరు దూతగా వచ్చి ప్రకటిస్తున్నారు కానీ ఎవరు చూడగలుగుతున్నారు ప్రభా నిన్ను ఎవరు కనిపెట్టగలుగుతున్నారు ఎవరు నిన్ను అంటే ఇంకా ఆత్మీయ స్వస్థత లేదు ఇంకా శరీర క్రియలతో నిండి ఉన్నారు ప్రభా ఎలీలాగా నీకు పట్ల ఎవరికి భయభక్తులు లేవు ప్రభా ఎవరికి విశ్వాసం లేదు ఉన్న బిడ్డలే చూడగలుగుతున్నారు కాబట్టి నాయన నువ్వు కదిలిచినప్పుడు ప్రభా ఆ జలమును కదిలించడం అంటే అది నువ్వు తండ్రి అంటే అది ఫైనల్ అవకాశం ప్రభా కాబట్టి ఆ ఫైనల్ అవకాశంలో నువ్వు కదిలిచినప్పుడు ఎవరైతే దిగుతారో వాళ్ళకి స్వస్థ అన్నవు తండ్రి కాబట్టి మేమైతే తండ్రి కదులుస్తాం ప్రభా మా జీవితాలు ఒకప్పుడు కదల్చబడలేదు ఎందుకంటే పాపంతో జీవించినాం ప్రభా పాష్టి వాళ్ళగానే బ్రతికినాము ఈ లోక ఆశలతో లోక కోరికలతో ఏటినో ప్రేమించి వేటి కోసమో తిరిగినాము అలసి అలసిపోయి నాయన నశించిపోతున్నాం మమ్మల్ని తండ్రి నాయన పావురం వలె నువ్వు నాయన మార్చుకొని ప్రభా మమ్మల్ని పెట్టినావు కాబట్టి నీ స్వరానికి మేము లోబడతాం ప్రభా నీకు కదిలిస్తే మేము కదల్చబడతాం ప్రభాయన నీ నువ్వు కదిలిచినప్పుడు ఆ జలంలో మేమే దుక్తాం ప్రభా లేకపోతే ఆ సర్పములు మమ్మల్ని మింగేస్తాయి ప్రభ వాటి కాటు భయంకరంగా ఉంటది ప్రభ కాబట్టి ఆ సర్పంలోకి తేళ్లకి నాయన ఆ ఎలుగు బంట్లకి ఆ చిరుత పుల్లకి నాయన వాటికి మేము చెక్కకుండా ప్రభ నాయన నాయన నీ రెక్కల నీడలో మేమంతా రావాలా ప్రభా నీ బిడ్డలందరూ రావాలా ప్రభ ఎవరు వాటికి రాకుండా ప్రతి ఒక్కరికి ప్రభ నువ్వే నాయన వాళ్ళకి స్వస్థత దయచే ప్రభా నువ్వే వాళ్ళకి చూపించి మార్గము త్రోవను సరళము ప్రభా యొక్క వాక్యాన్ని ప్రకటించిన తోటి దాసుడికి హృదయపూర్వక వందనాలు ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీసత్యాలు మీరు బయలుపరచండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మీ ప్రేమతో నింపండి ప్రభా నాయనైనాయన ఇంకా నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేక ఆ సహోదరుడికి దయచేయండి నాయన ప్రభా నాయన అలాగే ప్రభా చందశేఖర బ్రదర్ కూడా నాయన ఆ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం దయచండి భార్యాభర్తల మధ్య నాయన ప్రేమ దయచేయండి ఎలాంటి దుష్టుడికి అక్కడ చోటు ఉండడానికి వీల్లేదు పిల్లలు ఎడ్యుకేషన్లో ఉంటుండగా మీరే మంచి జ్ఞానం అనుగ్రహించి వాళ్ళకి ఉన్నత స్థానంలో పెట్టండి ఈ ఆరాధనలో పాల్గొంది తోటి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రభా హృదయపూర్వక వందనాలు వాళ్ళు చేసే పనులు పన్నింట్లో మీరు తోడనండి మీ కృప చూపించండి వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితులను ప్రభా మీరే కాచి కాపాడండి వాళ్ళందరినీ ముట్టి తాకి తండ్రి కలవరి స్త్రీలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి నా ప్రభా భార్యలను భర్తలను పిల్లలను తల నుండి తండ్రి వాళ్ళందరికీ మీ ఆదరణ మీ కృప దయచేయండి నాయన మీ సేవలు నిద్రించినారు ప్రభా నాయన ఆ సంఘంలో సేవకులను లేవనెత్తండి నా ప్రభా మీరే ప్రభా ఆయన ఆ యొక్క కాపరగా నాయన వాళ్ళకి తోడునండి ప్రభా నా ఈ అంత దినాలు ప్రభాన ఆయన నువ్వు మాకు తండ్రి అతి సమీపంగా ఉన్నావు నీ ఆత్మ ఘోషిస్తుంది ప్రభా మీరు ఎంతగానో దుఃఖిస్తున్నారు ఎందుకు మీ ఆత్మ ఘోషిస్తుందంటే మీరు పడిన ప్రయాసము వ్యర్థమైపోతుంది నాయన మీరు ప్రాణం మా కోసం తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి పరలోక రాజ్యంలో నీతో ఉండుటకు పెడితే కానీ అది మర్చిపోయినా ఆయన భ్రష్టత్వంలో మునిగిపోయినయన నీ నువ్వు మళ్ళీ సిలువ రీతిగా నాయన ఈ లోకమంతా నిండిపోయింది అందుకే మీ ఆత్మ ఘోషిస్తుంది నీ బిడ్డలు నశించిపోతుంది నీ ఆత్మ ఘోషిస్తుంది నాయన అలాంటి వాళ్ళకి మేము ఏ రీతిగా వెళ్ళాలో ప్రభా నువ్వే మార్గమును త్రోవను మాకు సరళం చేయతండ్రి నువ్వు కలిగిన భారం మేము కలగాల నువ్వు కలిగిన ప్రేమ మేము కలిగి ఉండాలా నువ్వు కలిగిన మనసు మేము కలిగి ఉండాలి నువ్వు కలిగిన కణిక్రమం మేము కలిగి ఉండాలా నువ్వు కలిగిన తగ్గిపు తత్వము దీర్ఘాంతము ఓపిక ఓర్పు నాయన నువ్వు కలిగిన త్యాగము ప్రతిదీ ప్రభ నీ కలిగిందే మేము కలిగి ఉండాలా మా తండ్రివి నీవే మా మాదిరి నీవే మా కాపరి నీవే ప్రభాయన మాకు సర్వము నీవే సమస్తము నీవే మా అంతరంగము నాయన ప్రతిది నువ్వే ప్రభ నాయనా తండ్రి లోకమంతా నిన్ను స్తుంది ప్రభ ఆకాశవాసులు భూనివాసులు ప్రభా సమస్త జీవరాశులు పర్వతములు కొండలు లోయలు నక్షత్రాలు ప్రభా ప్రతిదీ ప్రభా నాయన మిమ్మల్ని స్పృతిస్తున్నాయి కానీ మీ పోలికలోనే మీ స్వరూపంలో నిర్మించిన నీ బిడ్డలు నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ బిడ్డలు మాత్రమే తప్పిపోతున్నారు ప్రభా వాళ్ళందరినీ తిరిగిన ఆయన నీ చెంతకి నాయన మీ ఆ గొర్రెలను మీ చెంతకి ఏ రీతిగా నడిపించాలో ప్రభా నువ్వే మార్గమును త్రోవను సరళం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయం నీ స్వరం వినిపించినావు నేనైతే నమ్ముతున్నాను నేనైతే విశ్వసిస్తున్నాను ఈ స్వరం అది మీ కలిగిందని కాబట్టి నీ స్వరానికి నేను భయపడతాను ప్రభా నాయన నీకు భయపడక ఈ లోకంలో ఎవరికి భయపడాలా ప్రభా నా కోసం త్యాగం చేసిన దేవుడు నీవే ఏ పాపం లేదు ఏ కపటం లేదు నీ నోట్ల నుంచి ఎలాంటి లేదు కానీ నువ్వు కీడు అనుభవించినవు ప్రభా నువ్వు శ్రమలు అనుభవించినావు నువ్వు మరణించి మమ్మల్ని మేలు కంటే మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినావు ప్రభ అట్టి ప్రేమ ఎవరు ఈ లోకంలో చూపించగలరు కాబట్టి నీకు వినక ఈ లోకంలో ఎవరికి వినాలా ప్రభ మాట కాబట్టి నీ స్వరానికి లోబడి నీ పట్ల భయభక్తులు కలిగి ప్రభ మా గురి నాయన మీ వైపే ప్రభ మాకు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే తండ్రి నీవే వేసయ్యా కాబట్టి నీ వైపే చూస్తూ ముందుకు పోవలగనా ఎలాంటి సర్పణములు వచ్చినా ఎలాంటి తేళ్లు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాయన ఎలాంటివి వచ్చినా కానీ వాటి అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడే దేవుడో తండ్రి మా పక్షంగా నాయనా ఆ రోజు దూత వచ్చింది ప్రభా దగ్గరికి ఈ రోజు దూతగా నువ్వు మాతో నడిచే దేవుడో కాబట్టి నీకే మా పట్ల నువ్వు కలిగిన ప్రేమకి తండ్రి నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో పాదాభివందనాలు చెల్లిస్తూ నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య యుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె పరిశుద్ధన తండ్రి ఏసయ్య మీ స్థుతుల స్తోత్రాలైన కృపగల దేవ సర్వోన్నతులకు తండ్రి మీకే వదనాలైన ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీకు జ్ఞాపకం తండ్రి అయితే మళ్ళీ మీ యొక్క స్వరం వింటునే ప్రభావ మీకు విధంగా చూపిస్తున్నాయి ప్రభు కనీత ప్రవక్త తండ్రి విరుద్ధంగా మీ తరపు జీవించండి ఎందుకంటే ప్రభ రాజాను ఆశ్రయించండి కానీ ప్రభ మీరు హెచ్చరించారు మాకు ముందుగానే రాహులను ఆశ్రయించడం కంటే యోహోను ఆశ్రించడం మేలేం కాబట్టి నేను ఇదైనా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మా తను మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ఆటంకాలను తొలగించండి ఇది చీకటి దురాత్మ శక్తులను ఏసా బంధించండి ముఖ్యంగా ప్రభావ అయితే వైరస్ వాడిన పని స్వస్థపరచండి తండ్రి అయితే తన తల్లిలోని పిల్లలను కుటుంబకులను తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు పిల్లల్ని పోగొట్టుకున్న వారు ఎంతమంది వేదనలో ఉంటాడు కదా తండ్రి వేదన రాహిల్ని పట్టి పీడిస్తున్నట్లు ఈ లోకాన్ని పీడిస్తుంది ప్రభా కానీ ప్రభావ మీరే సమస్తం మాకు మీ తప్ప మీలో తప్ప ఎక్కడ మాకు ఆదరణ లేదు అది మనుషులు గ్రహించడం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ గేహాజీ అయితే తను మళ్ళీ లేని స్థితిలో ఉంటుండగా అవును ప్రవక్త అతనికి ఆ యొక్క గురించి జ్ఞాపకం చేయడం మీరు మాత్రం మాట్లాడనారు ప్రభావ అనేక పర్యంతాన్ని జ్ఞాపకం చేస్తారు ప్రభావ మా యొక్క మార్చండి మేము చదువుగా ప్రభు పాపంలో లేనప్పుడు వరలో కానీ దర్శనానికి చూస్తున్నాడు ప్రభావ కానీ కన్నులలో యొక్క పొరలు వచ్చేసింది ప్రభా పాపం ద్వారా కాబట్టి నైనా తొలగించండి పాపక్షమాపణ పొందిన మమ్మల్ని అందరినీ ప్రభావ స్వసపరచండి మా కనులు మా స్వస్థపరచండి ఆత్మీయమైన సత్యాలను మీరు చూచులాగన గ్రహించలాగా వాళ్ళు వాటిని వీనులాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం అనేకులకు చూపించాలంటే విశేషంగా సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ సిక్కిస్తున్నామన్నా ప్రార్థించుతున్నాం తండ్రి సర్వశక్తి మంతుడానికి వందాలి సయ అబ్రహాం సాఫి యా గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం బల తండ్రి మీకే వందాలిసయ మహోన్నతులకు తండ్రి పరిశుద్ధులైన దేవా ఈసు ప్రభ వందాలి సయ ఇగడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారు నేను మీ కృప వెంబడి కృప్రమకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో ప్రభ బలపచ్చినారు మమ్మల్ని ఎంత ప్రభావా ప్రేమించినారు తండ్రి నీకు వందాలి స నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా ఇక దినం ఎంతో మంది చూడలేకున్నారు నైనా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నైనా దివారత్మ మమ్మల్ని కాచి కాపాడి నైనా మీ కృపలో ఈ దినం నిలబెట్టుకున్నానుక నీకు వందాలు నీకు స్వర వినలాగా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞత అర్పించుకుంటున్నాం సమస్త గణత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగుని కాక అల నా దేవన ప్రభావ వాక్యంగా మేము మాతో మాట్టిన ప్రభావ గొప్ప దేవా నీకు వందాలు ఇసయ కులవక్త ప్రభావ ఎంతగా ప్రవా ఇసు ప్రభావ గ్రహించలేకపోయినాడంటే ప్రభా అది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది ప్రభావ నాయన ఇసు ప్రభావ ఎందుకంటే ప్రవక్తులు కూడా మోసపోయినట్టు మేము చూస్తున్నాం పాత నిబంధన కాలంలో ఇక సమతులు ఇంకా ఎంతోమంది మోసపోతున్నారు చూపించినారు నాయన కాబట్టి ప్రభావ మేము మోసపోకున్న ప్రతి దశలో ప్రభావ మీ సత్యాన్ని గ్రహించాలా మీ వాక్యానికి ప్రభావ మీ ఆజ్ఞకి మేము వ్యతిరేకంగా పోకున్న ప్రభావ మీ అంగీకరంగ ప్రతి దశలో మేము జీవించాలనే సహాయపడి గొప్ప అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్నారు ఈసయ నీకు వందాలు ఓ దేవా ఇసు నానా సమయంలోనూ నానా విధంలోనూ ప్రభావ మీరు మాట్లాడుతున్నారు ఈ మీరు మీకు కుమార్ని ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందాలు మీ ఆత్మ వల్లే మాకు ఇవన్నీ బయలుపరుస్తున్నారు నీకు వందలు ఇస ప్రభావ పక్షులు ప్రభ జీవులు ప్రభావ మీ స్వరం వింటునే కానీ ప్రభావ అతలైన సృష్టి అయిన తన మనుషులు గ్రహించిన స్థితి ఉంటున్నాయి నైనా ఇస ప్రభావ మా ఆత్మీయతలు ఓ ప్రభావ ప్రతి ఒక్క అనుగ్రహించినట్టు ఆదిష్టమైన ఆత్మ నేతలు లేకుంటే ప్రవా మిమ్మల్ని చూడలేం ప్రభావ మీ స్వరమే వినలేం ప్రభావ మీ మహిమను మేము చూడలేం ప్రభావా కాబట్టి మా ఆత్మ నేతలు అవసరమైన ఆత్మ నేతలను ఇంకా మీ సత్యం మేము ఇంకా ప్రభావాత్మ లోతులు మిమ్మల్ని నటించమంటూ ఆధిష్టమైన మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం మా అందరికీ అనుగ్రహించండి గొప్ప దేవానికి మీకే స్థతులు సోతాలు అర్చించుకున్న ప్రభ ప్రతి దశలో మిమ్మల్ని ఆశ్చర్యంగా ఉండాలి ఈ లోకంలో ఎక్కడ నగడు ప్రవ దిశమే ప్రవ ఓ దేవ మీరే ఆసే దుర్గం మీరే మా కొండ మా కోట ప్రభా ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని వాదలు ఇచ్చినా కానీ ప్రవ దేనిచ్చినా కానీ ప్రభ మీరు నిరుచాపడకుండా ఓ ప్రభ సోలిపోకుండా ప్రభ సత్యాన్ని గ్రహించి ప్రవ ఓ ప్రభం పట్టుకుని ముందు పోయి బిడ్డగా చేయండి నా దేవ పతి దశలో కూడా ప్రభావం మీరు సాయపడినారు ఎంతో మంది బ మీకు భక్తులను ప్రభావ మీరు బలపరిచిన అయినా అలాంటి స్థితిలో కూడా ప్రభావ కానీ మనుషులు వారు గ్రహించలేని స్థితి ఉన్నారు నా తన ఇసు ప్రభావ సహాయపడండి వాళ్ళందరూ ప్రభావ నా తన సత్యని గ్రహించాలని మీరు సహాయపడండి మీరు అక్కడ బాగు తొలగని ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపచ్చాలా అలాంటి సేవా జీతులు మమ్మల్ని అందరూ నడిపించడం అంటూ ఆదిష్టమైన నా దేవ నా ప్రభావ మీకు కనికరి కృప చూపించండి ఒక ప్రభుందరూ ప్రభావ మీ ఆత్మీయతలు ఇప్పటిని సరసత్యాన్ని గ్రహించలేగనా మీకు ఆత్మీయత్తుల ప్రతి బిడ్డలు మీరు నడిపించడంతో ఆదిష్టమైన ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీరు మాత్రం మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నమైన గృపదేవ వైరస్ బాధితులందరినీ మీ స్వస్థపచ్చండి ఆ కలు రసిలో మీరు పొందిన గాయల స్వస్థ ఉంది ప్రభావ ప్రతి ఒక్క విడిగా సంపూర్ణ స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తు పరిశోధన చివరి దశ ప్రభావాల జీవితాన్ని సమర్పించుకోవాలని మరొక అవకాశం బిడ్డలకు అనుగ్రించండి స్వస్థలు అనుగ్రహించండి ప్రతి సంఘాలు మీరు ఆశీర్దించండి దీవించండి నూతనంగా అభిషేకించండి సత్యాన్ని ప్రకటించే సేవకులు ప్రతి సంఘం నుంచి లేవనెత్తండి అనేక ప్రాంతాల నుంచి లేవనెత్తని ప్రభావ నా దేవ నా ప్రవానికి వర్ణాలిస్తూ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీ ఆశ్రవదించండి ఈ గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి బలపచ్చండి మంచి ఆరోగ్యాన్ని గురించి ఉద్యోగశాలలో పని వాటిలంతట్లో తోడునండి ప్రతి దశలో ప్రభావా బిడ్డలు మీ ఉన్న ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తమని ఆదిష్టమైన ఆ రీతిగా ప్రభావ కే బ్రదర్స్ అందరినీ ఆస్వాదించి దీవించండి నూతన అభిషేకం దచ్చేసి ప్రతి చోట మీకు శాసన పెట్టుకోండి ఈ కారణంలో పాల్గొని వాళ్ళందరూ మీ ఆశ్రయించడానికి ఎంతో ఈ వాక్యాలు వింటున్నారు ధర్మూల నుంచి ప్రభావ వాళ్ళందరినీ మీరు ఆస్వాదించండి మీ వాక్యంతతో బిడ్డ ఆకర్షించుకున్న మీరే సత్యంలో నడిపించమని ప్రాదిష్టమైన చంద్రశేఖర ము ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి ఎన్ని విషయాల ప్రభావ మీరు అన్నదారు బయపరుస్తున్నారు ద్వారా ప్రభావ మీరు మాట్లాడుతున్నారు ప్రభావం మీకు స్వరమే వినగలుగుతుంటే అది కేవలం మీ కృపనేనైనా గొప్ప దేవా ఇసు ప్రభావానికి వందలు ప్రభావా కుటుంబాన్ని ఆస్వాదించండి దీవించండి నూతనంగా ఆ మీకు గొప్ప శాసనం పెట్టుకున్నాయి ఇంకా అనేకమైన విషయాలు అన్న దానికి మీరు ఈ సమాచితమైన జ్ఞానం చేతి ఇంకా నింపడి ప్రభావ నా దేవ నా ప్రభావనికి వందాలి సై మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఉద్యోగ మీ తోడు నక్క ఇలాంటి శోధన నక్కడ కొట్టుకోండి ప్రవా మీరు గొప్ప విజయం తెచ్చండి ఇస్తారు ముట్టండి ప్రవా మంచి ఆరోగ్యంగా తెచ్చే మీ పర్లకు జ్ఞానం చేత నింపి నూతన అభిషేకంతో నింపండి గొప్ప దేవ నీని పెట్టుకునే దగ్గర పిల్లల నుంచి అగ్నికం చేసే నేను దృష్టించి మీరు కాపాడండి ఆ పిల్లలని అభిషేకం ఎందుకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి అన్న కుటుంబం ప్రభావ అన్న బంధువులు అందరూ ఇంకా ఆత్మతో నడిపించి మీకు ఒక సాక్షిని పెట్టుకున్న నీకు అందాలిశా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీరు నా దేవ నా ప్రభ ఇస్త సమయం చాలా తక్కువ ఉంది ప్రభావా త్వర త్వరగా మా పనులు ముగించుకునే ప్రవా మీ పనుల నిమగ్నం కావాల ప్రభ ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకారమే జీవించాలి మీ సిద్ధాన్ని గ్రహించాల ప్రార్థనలు మీ కనిపెట్టుకోవాలి ప్రభావా ఇలిషియల్ లాగా మేము ఈ లోపల ఏం జరిగిపోతుందో ఈ లోపల దృష్టికి ఎంత భయంకరంగా కూడా కుట్రలు చేస్తుంది వీడల మీద ప్రభావ వాళ్ళ మేము పసి గట్టాల ప్రవాళ్ళ మేము తెలుసుకోవాలా ఆ రాజు ప్రవేశ ప్రతి పన్నా కానీ ప్రభావ అది మీ చూపించారు ఇలిషాకి మేము ఇలిశా లాగా తయారు కావాలి అనేక విషయాలు మీకు చూడాలా రాబోయే భవిష్యత్తు కూడా మేము చూడాలి అప్పుడు రాబోయే దినాల్లో ఇంకొక నెలలో ఏం జరుగుతుందని మేము చూడాలి ఎన్నో సార్లు మమ్మల్ని హెచ్చరించారు ప్రభావ మరోసారి యాప్నం చేస్తున్నారు మేము ఆ మా ఆత్మ నేతలు ఇప్పని మీ హృదయాలు స్వస్పచ్చండి మా చెవులని స్వస్థపచ్చండి ఒకరు ఆత్మ నేతలు స్వస్పచ్చని అంతరంగ ఇంకా బలపచ్చి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షిలు పెట్టుకొని మీరు ఆఖరికి మమ్మల్ని అందరి సిద్ధపచ్చుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిషద్ నామూన ప్రాధిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ నాయన రక్షక ఈ రోజు మధ్యాహ్న సమయం మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి క్రీస్తు నామ్మం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావం మీకు ఇంతలోకి వెళ్ళిన నిబంధనలు వాక్యం ప్రతి ఒక్కరికృదేవుని నీరు కట్టి ఫలింపుదాయ చేయని ప్రభావం దృష్టిని మీరు బంధించండి మీ కృపలో మీ కనికరంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు మీ సేవలు అభిషేకించి బలంగా వాడుకోని ప్రభా మహిమార్త దేవ కృప మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉన్నలా అనేకులను ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ప్రభావ మేను అడుగు మాత్రం వేయకుండా మీ యొక్క ఆత్మార్థం చేత ముందుకు నడిపింపబడాలా మీ అమ్మ మహిమ ప్రభా కృప చూయించండి కనికరం చూయించండి సహాయపడమని హేసుక్రీస్తున్న అమ్మమ్మ ప్రార్థన్ చేస్తున్నాం తండ్రి మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన దాకా అమ్మేన్ అల్లెలి గారు ప్రెజలాడ్ గారు అందరికి